గణపతి రాజం బ్రహ్మణా బ్రహ్మణ శివం వన్నోదసాదయన్ శ్రీమహాగణాధిపతాశివసార శరాచార్యమ్యమాం అస్మాచార్యపే గురు పరంపరాష్టామతజిబ్రహ్మ సనాతనం నాయురు సప్తమా అదేనాన్ని చెప్పాల్సి స్వాహ ముప్పై శ్లోకం అయ్యింది ఈ శ్లోకం యజ్ఞశిష్టామృత భుజ సనాతనం బ్రహ్మయాంతి సనాతనం అంటే కాలమునకు అతీతమైన అనర్థం సభరణంగా సనా సదా అని అర్థం సదా అంటే అర్థమేమో సనా అన్న అదే అర్థం సభా అంటే ఏంటండి ఎల్ల అల్ల ఎల్ల వేళలా అంటే అర్థమేంటి భూత భవిష్యత్ వర్తమానములు మూడింటి ఎందు సో సనాతనం అంటే మూడింట్లు ఎందుకు వ్యాపించి ఉండేది మూడింట్లో ఏది వ్యాపించి ఉంటుంది సపోజ్ ఒకప్పుడు పుట్టి ఇంకొకప్పుడు నశించేటువంటి వస్తువు మూడింట్లో ఎందుకు వ్యాపించి ఉంటుంది అది ఒక కొంతకాలం ఉంటుంది అంతకుముందు ఉండదు ఆ తర్వాత ఉండదు మూడింట్లోనూ వ్యాపించి ఉండాలి అంటే అది అతి స్వ స్వరూపము చేతనే కాలమునకు అతీతమైంది అయ్యారు నా ఇప్పుడు కాలమునకు అతీతమైంది అంటే ఉరికేదో మాట్ అన్నామని కాదు అంటే మిస్టీరియస్గా దేవుడు కాలానికి అతీతుడు కాలపురుషుడు కాలాతీతుడు అని ఉడికే డైలాగ్స్ కింద ఒక టెర్మినాలజీ అంటే పాయింట్ కాదు కాలాతీత అనేది అనుభవానికి రావాలి సో కాలమునకు అతీతమైనది అని మీరు ఎప్పుడైతే అన్నారో ఇప్పుడు సత్యము కాలమునకు అతీతమైంది అన్నప్పుడు కాలం ఏమవుతుంది నిత్యం అవుతుంది కాలమే సత్యమైనట్లయితే కాలానికి అతీతమైంది ఉండడానికి వీరు లేదు కాలంలో అంతర్భాగంగానే ఉండాల్సి కాబట్టి ఏదైతే కాలానికి అతీతంగా ఉంటుందో అది సత్యము అది బ్రహ్మ అని మనం అన్నప్పుడు కాలమునతో కాలములో అంతర్గతమైంది ఇది అది అసత్యము మిచ్ఛ అంటే కాలము ఇల్ సుమి వాళ్ళు కాబట్టి కా కానీ లోకంలో మీరు చూడండి కాలము వీడల మనం మానవుడి యొక్క దృష్టి ఎలా ఉంటుంది సామాన్య మానవుని యొక్క దృష్టి ఇది ఒక అసత్యం దివం టైం అనేది ఉందంటే మనం ఆ టైంలో అంతర్గతంగా ఉన్నాము టైం ఇస్ గిజన్ దాన్ని దానికి లేకపోవడం అనే ప్రసక్తి అని సాధారణంగా అలాగ చాలా మంది మొత్తం సమాజం అంతా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది దీన్నే మహాత్ములు ఏమన్నా అంటే సంసార బంధము అనగా కాలమునకు బంధురై ఉంటుందా అని కాలము చేత బంధువు ఉంటాం సంసారము అంటే మూమెంట్ సమ్యక్ సరఫి సుఖ ప్రవాహ రూపంగా వస్తున్నాయి అంటే దేని కాలము యొక్క ప్రవాహం జనన మరణాలు ప్రవాహ రూపంగా వస్తున్నాయంటే దేని ప్రవాహం కాలం యొక్క ప్రవాహం కాబట్టి కాల ప్రవాహంలో మనం బంధింపబడి ఉన్నాము చాలా జాగ్రత్తగా దాన్ని ఈ పరిస్థితిని అధ్యయనం చేయాలి కాల ప్రవాహంలో ఎందుకు ఎలా బంధింపబడి ఉన్నాము కాలం అనేది ఒకటి ఉంది అది మనల్నేమో బంధించేస్తుంది అంటే ఎలా బంధిస్తుంది కాలము అంటే అక్కడ పరిస్థితి ఏంటంటే మనిషి తన స్వరూపాన్ని తాను తెలుసుకొని కలో కాలానికి బద్ధుడై ఉంటాడు ఇప్పుడు నేను అనేప్పటికీ ఆ నేను ఫలానా అని అండల్లో మీకు కాలం యొక్క పాత్ర చాలా చాలా ఎక్కువగా ఉంటుంది మొత్తం మనిషి యొక్క గతం కూడా ఆ నేనులో ఉంటుంది చాలా బరువైన నేను చాలా బరువుగా ఉంటుంది ఎంత బరువుగా ఉంటుందంటే మొత్తం వీడి వయస్సు ఎంత ఉందో యాభై ఏళ్ళ వయస్సు యాభై సంవత్సరాల గతం అంతా కూడా నేనులో భాగంగా ఉంటుంది అని హిస్టారిక్ సెల్ఫ్ అంట చాలాసార్లు చెప్పాను నేను సో ఇది ఎలా ఉంటుందంటే హిస్టరీ బుక్స్లోనూ ఆ పుస్తకాలు ఎలా ఉంటాయంటే మొఘల్ పీరియడ్ అని బ్రాకెట్లో ఎలెవెన్ హండ్రెడ్ టు సెవెంటీన్ హండ్రెడ్ అంటే ఆ పుస్తకం ఇంతలా ఉంటుంది దాని నిండా సంవత్సరం నుంచి పదిహేను సంవత్సరం దాకా గడచిన చరిత్ర అంతా ఆ బరువు అంతది అంటూ ఉంటుంది అంతైతేనే ఇంకా దట్టంగా ఉంటుంది ఆ ప్రశ్న వీడు కూడా అలాగే ఉంటాడు నేను అని అంటాడు నేను అనగానే ఆ నేనులో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఒక పేరెంట్స్ గోత్రం కులం వర్ణం వర్గం ఇంకేవన్నీ అన్నీ కూడా తర్వాత గత కొన్ని సంవత్సరాల్లో పడుతున్న కెరీరు ఈజ్ ఎ ఫాదర్ ఫాదర్ అంటే ఎ టైమ్ డిఫాయిడ్ ఎలిమెంట్ టైం చేతనే వీడు బోధన అనబడతారు టైం టైం ఈ విధంగా ఒక ఎంటైర్ ఒక సిక్తి సెస్యల్స్ అని అంటారు అంటే ఒక మిథ్యా అహం అనే దాన్ని ఒక కాలం నిర్మాణం చేసి పెడుతుంది ఈ అహంలో ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో బతకాలైన లక్షణాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఎక్కడ ఉన్నాయి దేంట్లో ఉన్నాయి వేరే ఎక్కడ ఉన్నాయి సో అవి దేహంలో ఉన్నాయా లేకపోతే మనస్సులో ఉన్నాయి మనస్సులో ఏ రూపంగా ఉన్నాయి గతకాలము యొక్క స్మృతి రూపంగా ఉన్నాయి కాబట్టి ది ఎంటైర్ ద హిస్టారిక్ సెల్ఫ్ హ్యాంగ్స్ బై ది థ్రెడ్ ఆఫ్ మెమరీ మీరు ఆలోచించండి ఒక మనిషి ఉన్నాడు మంచి ఆరోగ్యంగా బలంగా ఆరోగ్యంగా ఉన్నాడు ఆ మంచి చక్కటి బుద్ధిశక్తి ఉన్నది విజ్ఞానశక్తి ఉన్నది మంచి మనస్సు పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఉన్నది అతనికి మెమరీ లేకుండా అయిపోయిందనుకో సపోర్ట్ నో నో మెమరీ దెన్ హీజ్ హీ అడ్ ఎమర్సేమ్ అతను ఏ లోటు లేదు ఒక మనిషి కోరబడ్డం అన్నీ ఉన్నాయి మెమరీ లేదు నా ఇప్పుడు అతను పోగొట్టుకున్నది ఏమిటి లేదు ఏది పోగొట్టుకోవడం లేదు కాబట్టి మనము గత కాలము యొక్క అనుభవముల చేత నిర్మాణమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని స్వంతం చేసుకునే ఆ వ్యక్తిగా మనం బతుకుతూ ఉంటాం ఎప్పుడైతే గతకాలపు స్మృతులలా మనస్సులో అంత బలంగా నిలిచిపోయి ఉంటాయో భవిష్యత్తు యొక్క భయం వీడిలో దృఢంగా నిర్మాణం అయిపోతుంది ఎందుకంటే గతకాలకు స్మృతులలో సుఖ దుఃఖములు ఉంటాయి ఎప్పుడైతే సుఖ దుఃఖాలలో రూపంగా గతకాలం యొక్క స్మృతుల రూపంగా మనస్సులో స్థిరంగా ఉంటాయో అప్పుడు వెంటనే భవిష్యత్తు గురించి ఆలోచన వస్తుంది రాగానే ఈ గతంలో వచ్చిన సుఖము వంటి సుఖమే భవిష్యత్తులో రిపీట్ కావాలి గతంలో వచ్చిన దుఃఖము వంటి దుఃఖం భవిష్యత్తులో రిపీట్ కాకూడదు అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఆకాంక్ష వీడు మనస్సులో అప్పుడే నిర్మాణం అయిపోతుంది ఆకాంక్ష ఆ కోరిక కామన వెంటనే దాంతోపాటుగానే బెంగా లేక చింత భవిష్యత్తు గురించి నిర్మాణం అయిపోతుంది ఈ విధంగా వీడు ఉన్నది ప్రజెంట్ మూమెంట్లో ఉంటాడు ఈ క్షణంలో జీవిస్తూ ఉంటాడు ఎప్పుడూ ఈ క్షణంలోనే జీవిస్తాడు ఈ క్షణంలో కాకుండా ఈ క్షణంలో కాని కాలంలో జీవించే సందర్భం ఏదైనా ఉందని మనిషి మొత్తం జీవితంలో ఈ క్షణము కాని కాలంలో ఎవడన్నా జీవిస్తాడా ప్రజెంట్ మూమెంట్ కాని కాలంలో జీవించగలవాడు ఎవడైనా ఉన్నాడా లేడు కాబట్టి వీరు జీవించినంత కాలము ప్రజెంట్ మూమెంట్లో జీవిస్తాడు కానీ అజ్ఞానం యొక్క జీవించినంత కాలము కూడా గతకాలీన స్మృతుల భారాన్ని మోసముతో భవి దాని కారణంగా భవిష్యత్తు గురించి బెంగ తోటి మీరు బతుకుతాడు ఎప్పుడైతే మనిషి యొక్క సైకాలజీ ఈ విధంగా కాలం చేత బంధింపబడిన సైకాలజీ నిర్మాణమైనదో ఇంకా దీని చుట్టూ మతము మతము ఇవన్నీ అందుకుంటాయి గతకాలీన ము తోటి మీరు బతకడానికి ఎప్పుడైతే అలవాటు పడుతున్నాడో దాని చుట్టూ మతం తర్వాత సోషల్ సిస్టమ్స్ ఫ్యామిలీ సిస్టమ్స్ అల్లుకుంటాయి అలాగే భవిష్యత్తు వీడికి దెంగతో వీడు ఎప్పుడైతే బతకడానికి అలవాటు పడ్డాడో మనిషి ఎప్పుడైతే అలా అలవాటు పడతాడో లాభ ఆ భవిష్యత్తు యొక్క బెంగ మీకు మతము శాస్త్రాలు ఇవన్నీ కూడా నిర్మాణం అవుతాయి ఎవ్రీథింగ్ ఈజ్ మిథ్య ఎర్ ఇస్ మోర్ రియాలిటీ టు హేర్ ఏది సత్యం అలా మిథ్య పెరిగిది పెరిగి పెరిగి ఆ కాలం అనే మీద ఆ మిథ్య నిర్మాణమై వీళ్ళు బంధించి పెడుతుంది ఎప్పుడైతే వీడు తన యథార్థ స్వరూపము కాలమును అతీతమైన తెలుసుకుంటాడో ఆ క్షణంలోనే వీడు సనాతనం బ్రహ్మ యాతి కాలమును అతీతమైన పరబ్రహ్మ స్వరూపంగా తనను తాను తెలుసుకుని జీవముక్తులేకపోతున్నాడు ఆ క్షణంలో యాతి బ్రహ్మ యాంతి బ్రహ్మ సనాతనం అదే సంగతి కానీ ఇస్ ఎ వెరీ ప్రాక్టికల్ థింగ్ నేను కాకినాడ పాఠం చెప్పడానికి వెళ్తే ఒకతను చాలా మంచివాడు యోగా క్లాసెస్ చెప్తూ ఉంటాడు యోగా నేర్పుతూ ఉంటాడు సో యోగా అంటే చాలా సంతోషం చదగ్గ విషయం ఏం నేర్పుతున్నారండి అంటే సూర్య నమస్కారం నేర్పుతున్నాను అన్నాడు అండి దర్ ఈజ్ థింగ్ ఒక యజ్ఞం చేసినట్టే పొద్దున్నే సూర్య నమస్కారాలు చేస్తున్నారంటే సూర్య భగవాను ఆరాధన చేస్తే అయిపోతూ ఉంటుంది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మంచి ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది వండర్ఫుల్ థింగ్ ఇంకా దియ్య ఆరోగ్యానికి శరీరానికి మనస్థితి కూడా అతను అంటాడు అక్కడ ఒక విగ్రహం ఉందండి ఆ విగ్రహము నూట ఎనభై ఐదు సంవత్సరాలు బతికిన ఒక మహాత్ముడు తండ్రి గారికి అందుకోసం నన్ను ఇన్వైట్ చేస్తాడు నేను అన్నాను సూర్య నమస్కారాలు అని అంతటితో నేను స్థానానికి వచ్చి చూసి ఇవన్నీ ఎప్పుడైతే నూట సంవత్సరాలు బతికిన ఆయన విగ్రహం అని అన్నావో ఐఎమ్ నాట్ విజిటింగ్ యువర్ ప్లేస్ అని మనస్సులో అనుకున్నా ఇంకేమిటండి అతనైతే చాలా మంచి మంచి విషయాలందరికీ బోధిస్తున్నాడేమో అని నేను సంతోషపడ్డా కానీ ఇలాగంటే ఒక అంధవిశ్వాసాన్ని జనం ఎట్టి మీద రుబ్బుతున్నాడని నేను అనుకోలేదు నూట ఒకవేళ బ్రతికేదే అనుకోండి ఆయన విగ్రహం ఎందుకు ఆ విగ్రహం ఎందుకు ఆ కారణంగా విగ్రహం లేదా విష్ణుందో వాట్ కాదు యోగా చేసి అంత లాడ్ బ్రతికారు ఇది మేడే మిస్టేక్ ఇది మేడే మిస్టేక్ యోగా చేసి ఎక్కువ తులభ కాలం వెతకడం అవసరం యోగా చేసి స్థిర సుఖ సమ స్థిర సుఖ మాసనం సమం కావ్యక్షారయం నచరం స్థిర స్టెబిలిటీ ఇన్ లైఫ్ స్టెబిలిటీ ఆఫ్ ది ఇండివిజువాలిటీ అండ్ దము తర్వాత సుఖ దుఃఖం సమత్వము అది యోగా యొక్క అది పొందితే వాడు ఆత్మజ్ఞానం అటువంటి ఆయన విగ్రహం ఏదైనా ఉందని చెప్తే నేను వచ్చి మౌక తిరుగుతాను ఆయన కూడా యోగా చూసి నూట ఎనభై ఐదు ఏళ్ళు బతికేడు వచ్చే విగ్రహం ఉంది అక్కడ మీరు రన్నింటి ఎందుకు రావాలి ఐంట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బయట సో అంటే ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే మనిషి ఆ కాలము గతకాలము లేకపోతే లెంగ్త్ ఆఫ్ లైఫ్ దాని చుట్టూ ఎంత అంధవిశ్వాసాలు నిర్మాణం అవుతాయన్న దానికి దృష్టాంతంగా చెప్పాను అండి కాబట్టి ఈ ఇదొక బంధం మనిషి కాలము యొక్క బంధంలో చిక్కుకునే ఉన్నాడు ఎప్పుడైతే మీరు కాలము యొక్క తత్వాన్ని గ్రహించి ఆ కాలము యొక్క బంధాన్నించి అతీతంగా వెళ్ళిపోతారో అప్పుడే మీరు మోక్షాన్ని జీవించింది కానీ మోక్షాన్ని పొందుతారు కాలం యొక్క బంధము అంటే క్రోనలాజికల్ కాలము కాదు అంటే నేను ఆదివారం ఇవాళ సోమవారం రేపు మంగళవారం అలాంటి కాలం కాదు ఇవాళ సోమవారం అయితే రేపు మంగళవారం అవుతుంది అది బంధించదు అది ఎవరిని బంధించదు సోమవారం మంచి రోజు మంగళవారం చెడ్డ రోజు ఆల్రెడీ వాడు బంధంలో ఉన్నాడు మీరు గమనించారో లేదో అది బంధం అది బంధం కానీ సోమవారం తర్వాత వచ్చి మంగళవారం బంధం కానీ ఎవడు కొబ్బరి చెట్టు ఎక్కాడు కొబ్బరి అలా పట్టుకుని అక్కడ వెళ్ళున్నాడు ఇందుక అంటే ఇప్పుడు వద్యం ఉంది జగన్ అని చెప్పాడు ఈ బౌండ్ తర్శం వాడు బౌండ్ తర్శాం అంతేగాని పదకొండు గంటల తర్వాత వచ్చి గంట పన్నెండో గంట వాడు వద్దుడు కాదు క్రోనలాజికల్ టైము ఎవరిని బంధించరు తర్వాత క్రోనలాజికల్ టైం సైకిలింగ్గా ఉంటుంది క్రోనలాజికల్ టైం స్ట్రైట్ లైన్గా ఉండదు సైక్లింగ్గా ఉంటుంది గంట తర్వాత గంట రోజు తర్వాత రోజు చాలా సైకలాజికల్ టైం ఎతకాలీన స్మృతులు సుఖ ఆకాంక్షలు ఆ బేసిస్ భవిష్యత్తు గురించిన చింతలు ఆ సుభదుఖాల విషయంలో ఇది సైకలాజికల్ టైం అండ్ ఆల్సో సైకలాజికల్ టైం అంటే ఒక ఎంటైర్ సిక్సి అస్ పర్సనాలిటీని నిర్మాణం చేసి పెట్టినటువంటి ఎలిమెంట్ దట్ ఈజ్ సైకలాజికల్ టైం మీ పర్సనాలిటీని క్యాలెండర్ నిర్మాణం చేయదు పర్సనాలిటీ గతకాలైన స్మృతులు భవిష్యత్తుల గురించిన గందలు ఇవన్నీ కలిపి నిర్మాణం చేస్తాయి క్యాలెండర్ వల్ల స్మృతులు ఏమీ నిర్మాణం కాదు క్యాలెండర్ ఇస్ హార్మర్స్ కాబట్టి క్రోనలాజికల్ టైం కాదు నేను అంటున్నది సైకలాజికల్ టైం దాన్ని బంధిస్తుంది ఎవరైతే యజ్ఞం చేయటానికి అలవాటు పడతారో యజ్ఞము అనే కర్మలో త్యాగం ప్రధానం యజ్ఞం యొక్క లక్షణం అది దురదృష్టమేస్తూ యజ్ఞాన్ని కూడా స్వార్థపరంగా మార్చి పారేస్తారు మనిషి స్వార్థపరం ఎంతసేపు తన సుఖాన్ని తన భోగాన్ని కోరుకునే మనిషి వాడి చేతికి ఏదిచ్చినా దాన్ని స్వార్థం మార్చిపేస్తుంది యజ్ఞం అనేటువంటి ఒక సాధనాన్ని మీరు యజ్ఞాన్ని త్యాగ రూపంగా దేవతలను ఆరాధించండి దేవతను మిమ్మల్ని సుఖం దొరతారని చెప్పేసి ఆ విధంగా శ్రీకృష్ణుడు గీతలో చెప్పడు కానీ ద్వారా స్వార్థాన్ని సంపాదించుకోండి అని చెప్పలేదు యజ్ఞం ఎప్పుడు ఉంటుంది వ్యాగం యజ్ఞము యొక్క లక్షణం ఆ విధంగా యజ్ఞాన్ని క్రమంగా అంతస్కరణము శుద్ధమై కాలమరగతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారు సో యజ్ఞశిష్ట అమృత ఇప్పుడు యజ్ఞము ద్రవ్య యజ్ఞం అనుకోండి అంటే పదార్థములతో చేసి యజ్ఞం అనుకోండి అప్పుడేముంటుంది అప్పుడు మీకు ప్రసాదం ఉంటుంది నైవేద్యం పెట్టిన ప్రసాదం ఉంటుంది మీరు పూజ ద్రవ్యాలతో పూజ పుష్పాలతోటి వాటితో పూజ చేశారనుకోండి నైవేద్యం కూడా పెడతారు ఏదో ఏదో నైవేద్యం పెడతారు తను నైవేద్యం పెడతారు కదా తక్కువ ఎక్కువ ఏదో నైవేద్యం త్యాప్ అప్పుడు యజ్ఞం పూ యజ్ఞం పూర్తయిన తర్వాత దాన్ని ద్రవ్యయజ్ఞము అంటారు ద్రవ్యయజ్ఞం పూర్తయిన తర్వాత నిధులు ఉన్నటువంటి ప్రసాదం ఏదైతే కలదో దానికి అమృతము అనిపే ఎందుకంటే పరమేశ్వరునికి నివేదించినా కనుక దానికి అమృత శబ్దం చోటు దాన్ని వ్యవహరిస్తాం అటువంటి అమృతాన్ని మనం భక్షిస్తాం తద్వారా మన అంతఃస్కరణము ప్రసన్నమై దాని పేరే ఆ ప్రసన్నమైన మనస్సులో వీరికి సంస్కారాలు మంచి నిర్మాణమై కాలక్రమంగా క్రమం వెంటనే ఆ ప్రసాదం మోక్షం పొందేస్తాదని కాదు వారి యోగ్యత పెరిగి పెరిగి వాడు ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారు అది ద్రవ్యయజ్ఞంలో అర్థం సపోజ్ ద్రవ్యయజ్ఞం కాదనుకోండి మానస పూజ చేశారనుకోండి మానస పూజలో ప్రసాదమే ఉంటుంది మానస ప్రసాదమే ఉంటుంది అక్కడ తెన్నానికైనా ఇవ్వడం అప్పుడు మరి యజ్ఞశిష్ట అమృత భుజ అంటే అర్థం ఏం చేస్తారు ప్రాణాయామం అనే యజ్ఞం ఉన్నది జ్ఞాన యజ్ఞం ఉన్నది వీటికి యజ్ఞశిష్ట అమృత భుజ అంటే అర్థమేం చేస్తారు అక్కడ అర్థం దాన్ని కూడా అర్థం శనికరులు చెప్పారు భాష్యులు రెండు రకాల యజ్ఞాలని ద్రవ్యయజ్ఞము వర్సెస్ ద్రవ్య సంబంధము లేని యజ్ఞములు మొత్తం పదమూడు యజ్ఞాలు చేసాం ఈ పదమూడు యజ్ఞాల్లో ద్రవ్య యజ్ఞం ఒకటే మిగతా పన్నెండు యజ్ఞాల్లో మీకు ప్రసాదం ఏమి మిగదు నోట్లో విష్ణువుని తినడానికి ప్రసాదం ఏమి నిగవదు కాబట్టి అక్కడ యజ్ఞశిష్టామృత భుజ అనే దానికి అర్థం మనం భాష్యకారులు చెప్తారు చూద్దాం సో జీవితంలో యజ్ఞము లేకుండా ఉంటాడు ఒకడు ఆధునిక కాలంలో మా ఈ మోడర్నిటీని ఆధునిక జీవన శైలిలో యంగ్ పీపుల్ కొంతమంది అందరూ కాదు యంగ్స్టర్స్ బాగా బుద్ధిమంతులుగా పెరుగుతారు కానీ కొంతమంది మనమే వాళ్ళకి పనిపడుచుకునే తల్లిదండ్రులు ధారాభం బాగా చేసి చేసి చేసి ఇంట్లో ఒళ్ళు అలవడం అంటే ఏటో ఎరగకుండా చాలా గరాబంగా వింటేస్తారు వాళ్ళకి కష్టం అనేది తెలియదు వాడు కోరినల్లా వాడికి అందాల్సిందే వాడు కోండల మీద కోతి కావాలంటే ఆ కోచింగ్ తీసుకెళ్ళి వాడికి వాడు ఎప్పుడూ అలుపేరగడు సో వారి కోసం ఒక నౌకర్ని పెట్టేస్తారు మీకు తీసరలేదు బాగా ధనవంతుల గృహాల్లో ఆ పిల్లవాడి యొక్క బాగోగులు చూడడానికి ఒక నౌకర్ని పెట్టేస్తారు ఆ అడవి కానీ మగలవది ఒక నౌకర్ ఈ నౌకర్ ఏమిటంటే వాడు షర్త్ తొక్కోవాలంటే వాడు షర్త్ తీసుకొచ్చిస్తారు వీడిని తోడు చేసుకుంటాడు వీడి చెప్పులు కావాలంటే వాడు చెప్పులు తీసుకొచ్చిస్తారు వీడి తొడుక్కుంటాడు వాడు బంతి ఆకాడాలంటే బంతి ఎగరేస్తే మీరు వీళ్ళు పరిగెత్తి నౌకర్ తీసుకొచ్చి బంతిస్తారు వీడికి నిలబడి ఎగరేయడమే కానీ మీరు ఎక్కువ పరిగెత్తు అలా పింపిస్తారు అలా పింపిస్తే వాళ్ళు ఇలా తయారైపోతారు చాలా ఫ్యాట్గా తయారైపోయింది పిల్లలు ఎలా ఉంటారంటే చాలా ఫ్యాట్గా తయారైపోతారు ఒకవేళ ఫ్యాట్గా తా తయారవకపోయినా ఒకవేళ శరీరం దృష్ట్యా చలాచీగా ఉన్నా వాళ్ళు మానసికంగా ఆ భోగలాలు సత్యకి బాగా అలవాటు నేను ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో అలా పెరిగేసి వాడి యువనంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అంటే వచ్చి కన్స్యూమర్ కింద మిగిలిపోతారు ఎంతసేపు తను నా తిన్ని కొత్త శ్రీరామరక్ష అన్నట్టుగా చేస్తే దట్ ఈజ్ హౌ ఆధునిక కాలంలో వీలు పురుషులు కూడా యంగ్స్టర్స్ అలా ఉంటారు వాడికి ఎంతసేపు తన తిన్ని కొత్త తీరా వాళ్ళు తల్లిదండ్రులకు కూడా సేవ చేయరు తల్లిదండ్రులు కూడా సేవ చేయరు తల్లిదండ్రులతో వాళ్ళు ఎప్పుడు వరకు వాళ్ళ రిలేషన్ ఉంటుందంటే తల్లిదండ్రులు వీళ్ళకి సేవ చేసుకున్నంత కాలం వీళ్ళకి పాకెట్ మనీలు భోగాలు అన్ని ప్రొవైడ్ చేసుకున్నంత కాలం హే డా హార్ మామ్ వాళ్ళు కానీ ఏనాడైనా తల్లిదండ్రులు క్వశ్చన్ చేసినా ప్రొవైడ్ చేయకపోయినా ఏదైనా పని చెప్పినా వాళ్ళు వాడు ఎప్పుడు ఎరగడు పని చేయడం ఎరగడు వాడికి నచ్చింది వాడు చేయడమే కానీ ఎగరవాళ్ల కోసం సేవారూపమైన కర్మ వాడు ఎప్పుడూ తల్లిదండ్రులుగా చేయడు అలా అలా పెరిగిపోతారు పెరిగిపోయి ఏ తల చేత నేను ఏదో చేసేస్తాడు చేసేసి పెద్ద ఉద్యోగంలో చేరేస్తాడు ఒక కారు కొనేస్తారు భోగాలు పార్టీ ఏది అది అలా ఉన్నాక పెరిగిపోతారు ఈ లోపల పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుంటే త్రియురాలు త్రియురాలైన భార్య హనీమూన్ ఆమెతో కలిసి భోగాలు క్రూసు మరో మరోటి ఇవ్వ పిల్లలు ఈ పిల్లల భోగాలు వీడి జీవితం అంటా కూడా నేను నాది నేను నాది అనేటువంటి స్వార్థము స్వార్థమయమైన కోపంలో వాడు బ్రతికేస్తూ ఉంటాడు వాడి ఎప్పుడు బయటికి ఆ స్వార్థ కోపం ఎప్పుడు బయటికి అటువంటి వ్యక్తికి అయజ్ఞ అంటే వాడి జీవితంలో యజ్ఞం అనేది లేదు ఎంతసేపు తాను తన కడుపు వారు ఎప్పుడైనా కర్మకాళి పూజ చేసినా ఆ పూజ ఎందుకు చేస్తాడంటే తన స్వార్థం తేరడం కోసం పూజ చేస్తాడు కన్వీనియంట్ భక్తుని చెప్పాను చూడండి జనులు ఇప్పుడు పూజ ఎందుకు చేస్తారు పూజలు ఎందుకు చేస్తున్నారు దేవుడికి పూజ ఎందుకు చేస్తున్నారు విఘ్నేశ్వరుడికి ఎందుకు పూజ చేస్తున్నారు విఘ్నేశ్వరుడు రూపాన్ని పూజిస్తారు గణేష్ మహారాజుని పూజిస్తారు ఎందుకు పూజిస్తున్నారు ఎందుకు పూజిస్తున్నారంటే చిన్నప్పటి ఆ విఘ్నాలను దేవుడు తీసేవతలు బారేస్తాడు పూజ చేసిస్తే దేవుడు తీసేవతలు బాధిస్తాడు అందుకోసం వీళ్ళు విఘ్నేశ్వరుడు పూజ చేస్తాడు సపోజ్ ఎవడైనా విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే విఘ్నాలు కలిగిస్తాడు అని చెప్పి పూజ చేస్తారా కాబట్టి మనకు విఘ్నాలు కలగవు అని చెప్పబెట్టి ఆ సంస్కారం చిన్నప్పుడు చెప్పిన దాన్ని స్వీకరిస్తారు సృష్టించేరు కొన్ని సందర్భాల్లో కొంచెం బలకృష్ణ కూడా చేయొచ్చు తల్లిదండ్రులు వాళ్ళు రోల్ మోడల్స్ ఉంటారు తల్లిదండ్రులు చెప్పిన మాట వేదవాపు అలా ఉంటారు చిన్నప్పుడు పిల్లలు అంతేతనే తల్లిదండ్రుల మతం పిల్లలకు వస్తుంది అదేదో వాడు పుట్టడం క్రిస్టియన్ మతంలో పుట్టాడు హిందూ మతంలో పుట్టాడు అని కాదు వాడు ఉండదు తల్లిదండ్రుల మతం వీటికి ఆటోమేటిక్గా సంక్రమిస్తుంది తల్లిదండ్రుల పొలం వీటికి సంక్రమిస్తుంది తల్లిదండ్రుల ప్రాంత భావం ప్రాంతీయాభిమానం వీడికి సంక్రమిస్తుంది ఎందుకు సంక్రమిస్తుంది అంటే తల్లిదండ్రులు రోల్ మోడల్ వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు దేవుని సత్యంగా స్వీకరిస్తే దాన్ని వీడు సత్యంగా స్వీకరించే అలవాటు పడుతుంటారు సో ఆ కారణంగా తల్లిదండ్రులు ఆరాధించే దేవుడు వీడు ఆరాధిస్తున్నాడు కానీ దేవుడు అంటే ఎవరో తెలిసి కానీ దేవుడి మీద భక్తి ఉంది కానీ ప్రేమను కానీ వీడు ఆరాధించట్లేదు కన్వీనియంట్ భక్తి చెప్పానమాట కన్వీనియంట్ భక్తిని కాజనాలో చాలా కన్వీనియంట్ ఇట్ ఈ కన్వీనియం వర్షిప్ కన్వీనియంట్ చాలా కన్వీనియంట్ గా ఉంది వర్షించే అందుకోసం వర్షిత్సేస్తాడు స్వామికి దండం పెడతాడు అది కూడా కన్వీనియంట్ గా కూడా అంత ఆఖరికి మతంలో కూడా వాడు స్వార్థపరంగానే మతాన్ని పరిశీలిస్తాడు వాడి చేతికి వేదాంతాన్ని అప్పగితే దాన్ని కూడా స్వార్థంలోకి పెట్టేస్తాడు ఆ పర్టికులర్ అహంకారంలో ఒక భాగంగా చేసేస్తాడు అది అయజ్ఞం అది వాడి అయజ్ఞ వాడి జీవితంలో యజ్ఞం అనేది లేదు త్యాగం అనేది లేదు డినయల్ ఆఫ్ ది స్మాల్ స్కెల్ఫ్ ఆ ఈగోని డినై చేయటం ఆ ఈగో యొక్క ఆశలని ఒక్కసారైనా నో అన్నాం ఒక్కసారైనా ఆ ఈగోని లైట్గా చేయటం అది వాడు ఎరగదు అటువంటి జీవితము చాలా అపవిత్రమైన జీవితము అటువంటి వాడికి ఇహలోకంలో సుఖం ఉండదు వాడు ఇహలోకంలో సుఖపడతాడని మీరు అనుకోవద్దు ఇహలోకంలో వాడు చాలా భోగాలతో ఉంటాడు కానీ ఏ రకమైన సౌఖ్యం లేకుండా ఉంటాడు ఈ మధ్యకాలంలో మనకి సర్వత్రా రిపోర్ట్స్ వచ్చేసేది ఏమైనా వచ్చేసాయంటే బాగా పెద్ద పెద్ద సేల ప్రజలు పుట్టుకుంటున్నారు చూడండి వాళ్ళందరూ పేషెంట్స్ అయిపోయాయి దే ఆల్ పేషెంట్స్ సో ది లివ్ వన్ డ్రగ్స్ మూడ్ ఎలివేటింగ్ టాబ్లెట్లు వేసుకోవటం బీపీలు డయాబెటీస్లు బల్ సిండ్రోమ్స్ స్టమక్ డిజార్డర్స్ సైకోసమాటిక్ డిసీజెస్ దానికి వాళ్ళు అయిపోయారు అంచేతనే వాళ్ళ భోగ సాధనాలన్నీ ఉంటాయి బాగా డబ్బు సంపాదించి ఇప్పుడు బెంగళూరు ఐటీ క్యాపిటల్ అని అంటారు చూడండి పెద్ద పెద్ద భవన్లో నౌకర్లు తాకర్లతో కార్లలో ఏసీలలో జీవించేస్తూ ఉంటారు వాళ్ళది వాళ్ళ మనస్సుకి శాంతి ఉండదు చాలా టెన్షన్లో బతికిస్తారు ట్రస్ట్ రిలేటెడ్ డిసీజెస్ అని వాళ్ళకే ఉంటారు మిస్టరీ ఆఫ్ నైన్ నైన్టీ అనేది ఉన్నారా మిస్టరీ ఆఫ్ నైన్ అంటే నైన్ నైన్టీ తొమ్మిది వందల తొంభై అంటే అది ఎలాగంటే ఓ ఒక మహారాజు రాజు ఆయన తన ప్రసాదంలో జీవిస్తూ ఉండేవాడు ఆయనేమో నౌకర్లు తాకర్లు అందరూ ఉంటారు సకల భోగాలు ఉంటాయి ఖజానాలో కావలసినంత ధనం ఉంటుంది ఆయనకి ఏనాడు విశ్రాంతి మనస్థితి శాంతి సుఖంగా కంటిన్యూగా నిద్ర ఉండేది కాదు ఎప్పుడు గనుగ కారణంగా ఎందుకంటే సామంతరాజు పక్కన ఉన్నవాడు అటాక్ చేస్తాడనో లేకపోతే ఈ మంత్రులు సరిగ్గా చేయటనో ఉన్న ధనం తాళదనో జనాలు ట్యాక్స్ కట్టలేదని ఇంకా ఎక్కువ ట్యాక్స్ వేసి దెబ్బలాడతారని ఈ విధంగా ఈ దెంగల్ త్వర ప్యాలెస్ పాలిటిక్స్ అన్ని భయంకరమైన పాలిటిక్స్ ప్యాలెస్లో వీటితో నిద్ర లేకుండా రాత్రి పదిన్నర పదకొండింటికి నిద్ర పట్టక ఆ మేడ మీదకి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటాడు వెన్నెలలో ఇకనే యొక్క కాంపౌండ్ వాళ్ళు ఒక గుడిసె ఆ గుడిసెలో చాలా స్పీట్లు అనమాట ఏదో ఇలాగా రెండు కర్రలు అక్కడ ఈ టార్ఫాలిన్ గుడ్డ వేసి లోపల ఉంటూ ఉంటారు భార్య భర్త కొడుకు కోడలు వీళ్ళు నలుగురు జీవిస్తూ ఉంటారు అక్కడ పిల్లలు కూడా ఉంటారు వాళ్ళందరూ అందరూ కూలికి పోతారు పిల్లలు ఎక్కడాక్కడ మట్టిలో ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు రాత్రి సాయంకాలం ఎప్పుడు కూల్ నుంచి వేసి కడుపు నిండా బోయినింగ్ చేసేసి తుమ్ము ఉంటారు వాళ్ళ ముఖంలో ఎప్పుడు నవ్వే కానీ ఎప్పుడు వాళ్ళలో వాళ్ళు ఉండదు తర్వాత వాళ్ళు దుఃఖపడుతున్నట్టుగానే టెన్షన్లో ఉన్నట్టు కానీ కూడా ఉండదు ఇది ఈయన ఆ పైన వాక్ చేస్తూ ఆయన వాళ్ళని పరిశీలిస్తారు ఇది కనిపెట్టండి కనుక మంత్రి గారిని పిలుస్తారు మంత్రి దీని రహస్యం అడుగుతాను అంటే మంత్రి చెప్తాడు మీకు నేను డెమన్స్ట్రేట్ చేస్తాను ఆ రోజుల్లో రూపాయి అంటే చాలా పెద్ద విలువ రూపాయికి రెండు వస్తాల బియ్యం వచ్చి రోజులండి ఆ కథ పడితే మీరేం చేస్తారంటే తొమ్మిది వందల తొంభై రూపాయలు మూట ఆ రూపాయలుంటే అవి మూట కింద ఉండే బోలంత బరువు ఒక మూట కట్టి ఆ మూటను ఆ కాంపౌండ్ వాళ్ళు గుడిచి పక్కన పడిట్లాగా విసిరేయాలి వాళ్ళు లేనప్పుడు చేయాలి పని అని చెప్తారు మంత్రి ఈరోజు తొమ్మిది రూపాయలు మూట కట్టి ఆ కాంపౌండ్ వాళ్ళు గుడిచి పక్కన ఈ పిల్లలు ఉంటారు చూస్తే పెద్దవాళ్ళు ఎవరిలో ఉండరు వీళ్ళు సాయంకాలం ఇంటికి వస్తారు ఇంకొచ్చేదో తుడుచుకుని ఇంక భోజనాలు చేద్దామని అనుకునే లోపల ఈ మూట కనుక అమౌంట్ లోపలికి తీసుకెళ్తారు గుడిసె లోపలికి తొమ్మిది వందల తొంభై ఉంటుంది దాంట్లో వెంటనే వాళ్ళు ఆశ్చర్యపోతారు టర్న్ అయిపోతారు తర్వాత ఆనందపడిపోతారు ఆ కష్టాలు అయ్యేనంత సుఖానుభవం హర్షం గింతులు వేసేస్తారు హాఫ్ అని అంటారు అప్పుడు వాళ్ళలో ఆ పెద్దయనంటాడు ఇప్పుడు వెయ్యనే మాట ఎప్పుడు విన్నానే కానీ కంటితో ఎప్పుడు చూడలేదు దీన్ని మనం వెయ్యి చేస్తే అలా ఉంటుంది అంటే మీ ఎంత ముగ్గురు అంటారు అవును కరెక్టే వెయ్యి చేద్దాము వాళ్ళకి రోజు కూలి రోజు బేడా రెండు నెలలు కూలి రోజు కూలి కానీ ఇప్పుడు వెయ్యి రూపాయి చేయాలి అది ప్రాజెక్ట్ నలుగురు పెద్దవాళ్ళకి రోజు కొడుక్కి కొంచెం బాగుండక మధ్యాహ్నం కూలి మానేసి ఇంటికి అనా కూలి తెచ్చి వస్తాయి నేను పెద్దవాళ్ళని కష్టపడి పనిచేసి రెండు నెలలు కూలి తీసుకొస్తే వెయ్యి చేయాలి కదా ఇప్పుడు నువ్వు కుర్రాడిపోయింది అనాతో కూ అంటే నువ్వు కన్న తండ్రివి కదా నా కష్టాన్ని కూడా నువ్వు వచ్చ అని ఈ విధంగా కలహం ప్రారంభమవుతుంది వాళ్ళ ఇంట్లో యుద్ధాలు దెబ్బలాట్లు ప్రారంభం అవుతాయి పిల్లలు ఏడు మొహంతో ఏడుస్తూ ఉంటారు వీళ్ళు అంతకుముందు తిని తింటూ కూడా కడుపునం అయితే ఏ రోజు కాబోయే కీళ్ళు ఖర్చు పెట్టింది కడుపునండి భోజన భోజనం కూడా తగ్గించుకొని చాలా కష్టపడుతూ ఉన్నారు పిల్లలకి సుఖశాంతులు లేవు భార్యకి మనస్సుకి స్థిరం ఆడవాళ్ళు దెబ్బలు ఆడుకుంటున్నారు పెద్దవాళ్ళు మగవాళ్ళు దెబ్బలు వాళ్ళ వాళ్ళ జీవితంలో సుఖశాంతులు లేకుండా అయిపోయింది మీరు అబ్జర్వ్ చేస్తారు రాజు దిస్ ఇస్ కాల్ నైన్ నైన్టీ మిస్టరీ ఆఫ్ నైన్ నైన్టీ కాబట్టి ఈ బాగా ధనవంతులు నేను తీసుకుంటాను వాళ్ళకి వాళ్ళకి సంతోషం ఉండదు బాగుంది బాండేజ్లో ఉంటారు ఇంకా ఉన్న ధనాన్ని బాగా పెంచుకోవాలనేటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళ జీవితంలో యజ్ఞం అంటే ఏంటంటే అటువంటి జీవితంలో సుఖము శాంతి ఉండదు ఇహలోక సుఖము శాంతి ఉండదు ఇంకా పరలోకం వాడికి ఉండదని వేరే చెప్పాలండి అని శ్లోకం భాష్యకారులు ఏమంటారు చూద్దాం ఏంక్త్యాతి సో పైన చెప్పిన విధంగా ఆ వివరించబడే యజ్ఞములను మనం నిర్వహించాలి బహుజనం వేస్తారు ఏదో ఒక యజ్ఞం చేశాం కదా ఇది ఇంట్లో సంతోషపడుకుంటాం అనుకోకూడదు పదమూడు యజ్ఞాలు ఉన్నాయి దాంట్లో జ్ఞాన విజ్ఞానం అలా చెబెట్టండి మొత్తం జీవితం అంతా కూడా జ్ఞాన యజ్ఞం కోసం వెచ్చించదగ్గ మాటాయే ఆ జ్ఞాన విజ్ఞానం అలా చెబెట్టి మిగతా యజ్ఞాలు ఉన్నాయి ద్రవ్య యజ్ఞం ఒకటి అందరికీ తెలుసుకున్న యజ్ఞం తర్వాత ప్రాణాయామం అనే యజ్ఞాలు ప్రత్యాహారము ఇంద్రియములను విత్తుగా చేసి ధ్యానం చేయుత అదొక యజ్ఞము ఈ మనం చూసిన చాలా ఈ యజ్ఞాలను మనం చెయ్యాలి అన్ని యజ్ఞాలని చేయాలి ద్రవ్య యజ్ఞము చేయాలి ప్రణాయామూ చేయాలి ప్రత్యాహారము అంటే ఇంద్రియములను విషయములను ఉంటే ఉపసంహరించుత అది కూడా యజ్ఞంగా చూపించారు ఆ యజ్ఞము చేయాలి తర్వాత తీర్థాపనము ఈ దేవి దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుని దర్శించడం అది కూడా యజ్ఞంగా వస్తుంది రూపాన్ని కంటిలో హోమం చేయుట ఈశ్వరుని మహిమను కీర్తించేటువంటి దానం ఏదైనా ఉన్నట్లయితే అది శ్రమగా ఉన్నట్లయితే ఆ శబ్దాన్ని వినికిడి అనేటువంటి ఇంద్రియంలో హోమము చేయుట దాన్ని యజ్ఞంగా చెప్పారు సో ఈ యజ్ఞాలను అన్నిటినీ కూడా నిర్వర్తించి అప్పుడు యజ్ఞ శిష్టము అనేది మిగులుతుంది యజ్ఞం చేస్తే యజ్ఞశిష్టం యజ్ఞం చేయకుండా యజ్ఞశిష్టం పూజ చేస్తే ప్రసాదం కానీ పూజ చేయకపోతే ప్రసాదం అలా నిర్వర్తించి యజ్ఞమి అందము యజ్ఞశిష్టామృత భుజ యజ్ఞాం శిష్టం యజ్ఞశిష్టం యజ్ఞశిష్టం చత్ అమృతిష్టామృతం అనేది విగ్రహవాక్యం రాదు సార్ యజ్ఞములకి మిగిలినది యజ్ఞము చేయగా మిగిలినది యజ్ఞశిష్టం ఆ యజ్ఞశిష్టమైనది ఏదైతే ఉందో అదే అమృతము సో దాన్ని యజ్ఞశిష్టామృతం అని అంటారు సో తత్ భుంజతే ఇది యజ్ఞశిష్టామృత భుజ సో ఆ యజ్ఞశిష్టమైన అమృతమును భుజించువారు భోగించువారు ఇందుకే యజ్ఞశిష్టమైన అమృతం ఏంటి ప్రసాదం అర్థం చెప్పట్లేదు ఆయనకి సందర్భంలో యజ్ఞశిష్టామృత శుద్ధం ఇంకో తోట అక్కడ ప్రసాదం అర్థం గిట్టారు ఇక్కడ అలా చెప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ యజ్ఞ శబ్దాన్ని చాలా విస్తృతమైన అర్థంలో వాడారు ప్రాణాయామాన్ని కూడా యజ్ఞం అనే గిట్టారు కాబట్టి ఇక్కడ ప్రసాదం తినవంతో అన్ని సందర్భం అన్ని సందర్భాల్లో కుదరదు కదా కాబట్టి దాన్ని ఆ మిగలలో ఎవరితో చెప్తున్నారు చూడండి యథోక్త యజ్ఞాంతృత్వ తిష్ట కాలేన యథా అన్నం అమృతాక్ష్యం బుంజతే ఇక్కడ యజ్ఞించేగా మిగిలినది ఆహారం కాదు యజ్ఞించేగా మిగిలినది కాలము ప్రాణాయామం చేశారు యజ్ఞం అది ఆ యజ్ఞం అయ్యాక ఏం మిగిలింది టైం మిగిలింది ప్రాణాయామం ఎంతసేపు చేస్తారు ట్వంటీ మినిట్స్ చేశారు ఫిఫ్టీ మినిట్స్ చేశారు అంతకంటే ఎక్కువ సేపు కదా బికాజ్ ఇవన్నీ కూడా టైం వేస్డ్గా ఉంటాయి ప్రాణాయామం చేయాలి ఆ టైమింగ్ ఇస్తా సూర్యుడికి అర్థప్రదానం ఇవ్వాలి ఆ టైంకి ఇస్తాం సూర్యుడికి ఉపస్థానం అంటే నిలబడి లేచి నమస్కారం చేసి మంత్రం చెప్పడం ఆ టైమింగ్ చేస్తా అప్పటికి ఆ టైం అయితే ప్రాణాయామం చేసే టైంలో మీరు ప్రాణాయామం చేయగానే ఆ యజ్ఞం ధ్యానం చేసే టైంలో ధ్యానం కాగానే యజ్ఞం అయిపోయింది యజ్ఞం అయిపోయిన వెంటనే మిగిలింది ఏమిటి రోజులో జాగ్రత్త అవస్థలో కాలం మిగిలింది టైం తీసేట వర్గించి ఆ టైమ్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని ఆ విధంగా యజ్ఞశిష్ట అమృతం అంటే అది ఆ కాలాన్ని వ్యర్థం చేసామనుకోండి అది వేస్ట్ అయిపోతుంది దాన్ని అమృతం అనడానికి వీలుండదు ఆ కాలాన్ని సద్వినియోగం చేసామనుకోండి అప్పుడు అది అమృతం అవుతుంది ఆ అమృతం ఆ విధంగా కాలాన్ని సద్వినియోగం చేస్తూ మీరు ఆహారాన్ని యోగ్యమైన ఆహారాన్ని భుజించాలి అది యజ్ఞశిష్ట అమృత భుజ భుజ అంటే అర్థం సో కాలేనా యజ్ఞము చేయగా మిగిలిన కాలము చేత అమృతం భుంజకే ఎందుకంటే ఇక్కడ కింద టీకాకారులు బాగా చెప్పారు దైవయజ్ఞము ద్రవ్యయజ్ఞం చేస్తే మిగులుతుంది కాబట్టి అది తిని అది అమృతము దాన్ని తినచ్చు కానీ యోగ యజ్ఞాది భోక్తవ్య లాభ కథం యోగమే యజ్ఞం ప్రాణాయామాలు యజ్ఞాలు చేస్తే తినాల్సిందేం మిగలదు కదా ఎలాగా అంటే ఏమి సమస్య కాదు కాలేనా అంటే కాజ్ఞ సిస్టము కాలము యజ్ఞం చేయగా మిగిలినది కాలము కనుక ఆ కాలం అమృతం అయిపోతుంది ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు పొద్దున్నే లేచి అలాగా సోమరితనంగా అలా సాగిపోతావు కాఫీ తాగేసి టిఫిన్ కూడా తినేసి స్నానం చేసా చేయతో అలా సాగిపోతూ డల్గా ఉన్నారనుకోండి మీకు ఉత్సాహశక్తి ఉండదు అదే మీరు పొద్దున్న లేవగానే వరగంట సేపు సూర్య నమస్కారం ఎక్సట్రా చేసేసి ఒక కొంత విశ్రాంతి తీసుకుని మంచినీళ్ళు తాగేసి స్నానం చేసేసి దేవుడికి పూజా తీసుకుని లేకపోతే ప్రాణాయామం చేసుకుని అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తే ఎలా ఉంటుందో మేము ఒంట్లో కాబట్టి అమృతం అయిపోతుంది అదే మార్మినీ టైము అండి బాడీ పాయింట్ ఆఫ్ వ్యూ అమృతం అవుతుంది ఎప్పుడు ఎగ్జెస్ట్ ఇస్తామంటే అదే మనస్సు మనస్సు దృష్టిగా కూడా మనస్సు కూడా అమృతం అవుతుంది ఎప్పుడు యజ్ఞం చేస్తే పొద్దున్న యజ్ఞం పొద్దున్న మీరు ఎప్పుడో ఎక్సర్సైజ్ చేస్తారో ఆ రోజు మీ బాడీ యాజ్ వెల్ యాజ్ మైండ్ రెండు ఆరోగ్యంగా ఉంటాయి రెండు ఉల్లాసంగా ఉంటాయి మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ మానేస్తారో మీ బాడీ నేర్చి పడిపోతుంది తర్వాత మనస్సు కూడా డల్ గా తయారవుతుంది మనస్సులో కూడా ఉత్సాహం ఉండదు ఈ దాడిపోతున్నట్టు ఉంటుంది సో కాబట్టి యజ్ఞం చేస్తే దేహము ఇంద్రియములు మనస్సు ఉత్సాహశక్తితో నిండి అమృత రూపంగా తయారవుతాయి ఆ బహింద్రియ మనస్సంఘాతంతో ఆ మిగిలిన జాగ్రత్త వస్తని మనం ప్రేమగా ఇంట్లో వాళ్ళతో సమాజంతో తనకి హ్యాపీగా జీవించు అదే అమృతం అంటుంది అలాగే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ద్రవ్య యజ్ఞం కాని సందర్భంలో ద్రవ్య యజ్ఞం ఏ విధంగా లేదు ప్రసాదం తీసుకుని ఓట్లో వేసుకుని దాన్ని కలగట్టుకుని ఓట్లో వేసుకుంటే కథ హోదయా ఇది చేయాల్సిందేం లేదు ప్రసాదం అని చెప్పేసి ఊరికే ఇంత ప్రసాదాలు అలా అదే ఎక్కువగా ప్రసాదాలు తినిస్తుంటే ఒళ్ళు కూడా పెరిగిపోతుంది అమృతం బాగానే ఉంటుంది కానీ తిరుపతి లడ్డు అని చెప్పేసి ఆ తిరుపతి లడ్డు వెదు ఇటు వెరీ అన్సైంటిఫిక్ మే కొంచెం ఇప్పుడు దేవుడికి ప్రసాదం అని అన్నా అల్టిమేట్గా తింది మనం కాబట్టి దాంట్లో మీరు వేసే పదార్థాలన్నీ కూడా సైంటిఫిక్గా ఉండాలి సైంటిఫిక్గా అంటే శాస్త్రం అగమశాస్త్రం కూడా మనం తినే ఆహారం అనేది ఏమి నైద్యం పెడతారండి మీరు సో విధాన శాస్త్రం ఉంది నాకు వర్షం ఎప్పుడు రావట్లేదు యదర్ణ ఏదో ఉంది రాముడు రాముడు అరంగవాసంలో ఉన్నప్పుడు దశరథ మహారాజుకి పెండ ప్రదానం చేస్తాడు భరతుడు వచ్చి చెప్తాడు దశరథ మహారాజు గారు ఇంక అప్పుడు పక్కనే ఉండే నదిలో స్నానం చేసి పిండ ప్రదానం చేస్తాడు ఆ పెండా ఏం చేస్తాడంటే ఇంగుది వృక్షం ఉంటుంది ఆ ఇంగుది వృక్షం యొక్క ఫలములు తీసుకొచ్చి వాటిని ముద్ద చేసి ఆ గింజలు తీసుకోవాలి ముద్ద చేసి ఆ ముద్దతో పండు కింద ఫలా పిండాలు తయారు చేస్తాడు పిండం అంటే ఉండ అనర్థం మూడు ఉండలు తీసి ఆ మూడు ఉండల్ని ఆ మంత్రపూర్వకంగా పక్కనే వశిష్ఠుడు ఉన్నాడు కదా మంత్రాలు సో సమర్పణ చేస్తాడు నదీ స్నానం చేసి అప్పుడు ఓ ప్రసంగం వస్తుంది అయ్యో దశరథ మహారాజు గారికి మంచి మంచి పదార్థములతో పెండాన్ని తయారు చేసి సమర్పించకుండా ఈ ఇంగి పళ్ళు అది తిన్నవిస్తున్నామంటే అప్పుడు రాముడు తింటాడు మనిషి తాను ఏ ఆహారం తింటాడో అదే ఆహారాన్ని దేవతలకు సమర్పిస్తాడు అది వాక్యం రాజుని మహర్షి వాక్యాలు ఎలా ఉంటాయంటే హాఫ్ సెంటెన్స్ హాఫ్ అనుష్కంలో వన్ ఫోర్త్ ఎదన్న పురుష తదేవా అన్నం దేవేభ్య ప్రయత్తి అని ఏదో ఉంటుంది మనిషి తాను ఏ అన్నం తింటాడో దాన్నే దేవతలకి తగ్గుతాడు మీరు ఎప్పుడైనా ఈ కళ్ళు కాంపౌండ్ దగ్గర ఈ దారు తాగేటు వాళ్ళు ఉంటారు కొంత రోజుంతా కూల్ చేసుకుని కొద్దిగా దారు తింటుంటారు వాళ్ళు ఏం చేస్తారో తెలుస్తుందండి ఎట్స్ తెలుస్తుంది మొట్టమొదటి కొంచెం దాన్ని ఇలా దేవుడికి వెళ్తే తర్వాత నిజంగా వాడు ఒక్క చుక్క ఇలా భూమాతతో దేనికో వాళ్ళు సమర్పిస్తారు అలా అలా అలాగే అలా పెట్టి ఇలా అనేది ఎవరితో ఎవరితో సమర్పించి భూమాతతో దేవతలతో ఎవరితో వాడు దేవ వాడు ప్రార్థించి దేవతకి సమర్పించి ఆ తర్వాత తీసుకుంటాడు ఇవ్వండి కాబట్టి మనిషి తాను ఆహారం తింటే అదే నైవేద్యం పెడతానండి ప్లస్ కాబట్టి స్పెషల్ చేయాల్సిన అవసరం లేదు నేను శాస్త్రమే చెప్తున్నా ఇప్పుడు తిరుపతి లడ్డు ఉందనుకోండి దాంట్లో అన్ని పదార్థాలు బాగున్నాయి కొంచెం నీకు తగ్గిస్తే రైతులు కొలెస్ట్రాల్ తోటి సమాజం అంతా బాధపడుతోంది నేను తగ్గించడం తర్వాత దాంట్లో పంచదార ఎక్కువ వేసేస్తారు ముందే వేసేసి తర్వాత మళ్ళీ పంచదార చూజులు వేస్తారు దాంట్లో నోట్లో వేసుకుని తిందామనేప్పటికీ రాళ్లు తగిలినట్టుగా ఈ తగిలించాయి మామూలు పంచదార వేసి ఈ తోటి ఇలా నిలబుంటుందో మరి అర్థం కాదు వాటెవర్ ఆ పటికి మొక్కలు వేస్తాడు ఆల్రెడీ షుగర్ తో నిండి ఉంటుంది ఈ పథకం ఎక్కువ తర్వాత నోటికి రాజుతో జీవితండి ఏదో తిన్నా మీద కూడా దాన్ని కురిచిన అదంతా షుగర్ ఉంది పళ్ళ ఎనామల్ పోతుంది షుగర్ ఈజ్ పాయిషన్ ఫుడ్ ఎనామిల్ పళ్ళ ఎనామిల్ పోతుంది కడుపులోకి అన్నెసరీ క్యాలరీలు వెళ్తూ ఉంటాయి నారిక గిర్రీ ఫీస్ అయిపోతుంది ఇట్ ఈజ్ రాముడి నిర్మలే బ్యాంకింగ్ శాస్త్రానికి సంబంధమే మరి ఒక్క బిషారు లాజికల్గా పోవాలి ఒక్క బిషరు రాష్ట్రల్ థింకింగ్ ఉండాలి అలాగే వస్తుంది తరతరాల నుంచి వస్తుంది అనే అర్జున తప్పదు అంట వాటిపై అర్జునంటే తరతరాలు వాళ్ళు ఏమో పంచాయతీ అండతున్నారు ఇప్పుడు వీళ్ళందరూ బ్యాంకులు సప్ల ఎందుకు పెడుతున్నారు ట్రాఫింగ్లు ఎందుకు పెట్టారు మైక్లో ఎందుకు మాట్లాడుతున్నారు అలాగే చూడరు మరి దట్ నాట్ ద అర్జున కాబట్టి ద్రవ్యయజ్ఞం అయితే మొదట్లో పడేసుకుంటా ఆసరం ఇది ద్రవ్య యజ్ఞం కాదు కాబట్టి ఆ యజ్ఞ శిక్షణ శబ్దాన్ని కేర్ఫుల్ గా వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది కాబట్టి యజ్ఞం చేసి ఆ తర్వాతనే ఆహారం తినాలి చచ్చిస్తేనే కాదు బ్రేక్ఫాస్ట్ చేయదలుచుకుంటే లేవగానే పలు తోసుకుని బ్రేక్ఫాస్ట్ చేసేయటం కాదు స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసి ఆ యజ్ఞం అయింది కనుక ఇప్పుడు అలాగే మధ్యాహ్నం సమయంలో కూడా ఆ పొద్దున్న కాలాన్ని సద్వినియోగం చేసుకుని అప్పుడు లంచ్ అలాగే యజ్ఞంలో ఉండాలి మార్నింగ్ ఈజ్ యజ్ఞం లైట్ ఈజ్ యజ్ఞ అన్నమాట పూజ చేసుకున్నారు అది యజ్ఞం ఆ తర్వాత మీరు డ్యూటీ మీరు యజ్ఞం మళ్ళీ భోజనం చేస్తారు మళ్ళీ మీరు డ్యూటీ మీరు యజ్ఞం ఈవినింగ్ మళ్ళీ యజ్ఞం చేస్తారు క్రీ అధికము లేకపోతే ప్రాణాయామాలు మళ్ళీ భోజనం ఆ ఆహారం అమృతాలు విజయం చేసిన తర్వాత తినే భోజనం అమ్ముతాం రోజు ఎక్సర్సైజ్ చేసిన వాడు మంచిగా కష్టపడి వర్తి చేసిన వాడు తినే ఆహారం అది అమ్మతం భోజనంతో సోమరతనంగా గడిపి వాడు తినే ఆహారం అది విషయం ఆ విధంగా అన్నాన్ని అది కూడా అసలు ఎటువంటి అన్నాన్ని తినాలి యథావిధి చోదితం అన్నం శాస్త్ర విధిని విడిచిపెట్టకుండా అన్నాన్ని తినాలి అంటే కానీ కోళ్ళని మేకలని తినస్తూ ఉండడం కాదు అన్నం దానికి అమృతం అవుతుంది ఆ అన్నానికి అమృతం అవుతుంది యజ్ఞం చేసిన తర్వాత చేసి భోజనం అమృతం అవుతుంది ఇప్పుడు అతిథి పూర్తి చేశారనుకోండి యజ్ఞం అప్పుడు చిన్న అన్నం అమృతం మీరు అతిథికి పెట్టకుండా మీరు భోజనం చేస్తే అది అమృతం భోజనం ఇస్తే అమృతం ఆ విధంగా అమృతాఖ్యం పుంజితే వాళ్ళకి అన్నం వాళ్ళని యజ్ఞశిష్ట అమృతమును బుద్ధించువారు అని మనం అంటే వాళ్ళకి ఏమవుతుంది యాంతి గచ్చంతి వాళ్ళు పొందుతారు దేనంటే బ్రహ్మ సనాతనం చిరంతనం ముముక్ష వచ్చేట్ మరి వాళ్ళు ఒకవేళ అంటే మోక్షమును కోరే సాధకులు కనుక అయినట్లయితే వాళ్ళు ఆ కాలములకు అతీతమైన పరంబ్రహ్మను ఆత్మరూపంగా పొందుతారు కాలక్రమైన అంతఃకరణము శుద్ధి చెందుతా శాస్త్ర సవణం నిరుధ్యాసములు ఆత్మస్వరూప సాక్షాత్కారము అప్పుడు మోక్షం ఉంటుంది జీవనృష్త ఆ క్రమం ఉంటుంది మొత్తానికి యజ్ఞాలు ఆ దారిని సుగమం చేస్తాయి కాలం సాత్ అంటే ప్రాణాయామం యజ్ఞం కదా యజ్ఞం చేసేస్తే వెంటనే వాడికి మోక్షం వచ్చేస్తుందని అంటున్నారు కదా బ్రహ్మ సనాతనం ఇచ్చితే అని కాబట్టి ఇదిగో ప్రాణాయామం చేశాను ఇప్పుడు బయటకు వచ్చాను యజ్ఞం చేసి మోక్షం వచ్చేసి నాన్న రాకూడదు ఒక సామర్థ్యం అనేది ఉన్నది ఏదో సామర్థ్యం అంటే మందు వేసుకుంటే ఆరోగ్యవంతుడు అవుతావు అని అన్నాడు సరే ఏం మందు చాలా అది నోట్లో వేసేసుకుని అయిపోయినా ఆరోగ్యవంతుడు అనకూడదు ముందు వేసుకుంటే ఆరోగ్యవంతుడు అవుతావు అనే వాక్యంలో ఇది అయిన వెంటనే అది అవుతుంది నేను చెప్పట్లేదు అక్కడ సామర్థ్యం అనేది ఒకటి ఏవి సామర్థ్యము అంటే అక్కడ పదం ప్రయోగించకపోయినా వేసుకున్న ముందు పట్టివ్వటము దాని కొంత కాలము కొడుతుంది ఆ కాలమ ఏతను ఆరోగ్యవంతుడు అనేది చెప్పకుండా ఆ పదాల్లో అటువంటి మీనింగ్ని ధ్వనింపజేసే శక్తి ఆ పదాలకు ఉంటుంది అలాగే ఇక్కడ కూడా విద్యసిస్తామృత భుజులు భోజనం చేసిన ఇంటనే మోక్షాన్ని పొందుతారని కాదు కాలం వ్యతిక్రమ కానీ కొంతకాలం పడుతుంది ఆ కాలం ఎలా పడుతుందంటే అంతఃకరణము శుద్ధం కావాలి కొంతకాలం వరుసగా యజ్ఞం చేయాలి అంత తర్వాత శాస్త్రశ్రవణాదిని చేసి యువిధ్యాసం చేసి సాక్షాత్కరించుకుంటా ఆ కాలం ఏదైతే ఉందో అది దాటిన తరువాత దాని దృష్ట్యా అవి మోక్షాన్ని పొందుతాడు అని అర్థం అది కూడా ఎప్పుడు మోక్ష వస్తే కావాలని కోరివాడైతే నేను ఎక్కువ కాలం జీవించాలని కోరివాడైతే మోక్షం కలగడం అంటే దెస్ట్ యోగా చేసి ఎక్కువ కాలం బతకాలి ఎక్కువ కాలం బతుకుతాడు పాసిబుల్ ఎక్కువ కాలం బ్రతికితే బతక పాసిబుల్ అంతేగాని ఎందుకంటే ఇప్పుడు చేసే కర్మ యొక్క ఫలం మనకు భవిష్యత్తులో లభిస్తుంది గతంలో చేసిన కర్మల ఫలం ఇప్పుడు లభించినట్టుగా ఇప్పుడు మీరు చక్కగా ప్రాణాయామము అవి బాగా చేస్తున్నారు దీని ఫలం భవిష్యత్తు అంటే ఎప్పుడు మరుజన్మ కావచ్చు ఈ కాబట్టి ఆ ఇండక్షన్స్ లైట్స్ కొద్దిగా పెరగచ్చు అలాగే జరగచ్చు ఏం అభ్యంతరం ఉపకారం లేదు ఇంకో న్యూసెన్స్ ఎక్కువ అంతకంటే ఇంకా ఏం లేదు తొందరగా దుకాణం మూసేసుకొని బదులుగా ఇంకొక న్యూసెన్స్ ఎక్కువ తెప్పిస్తే అంతకంటే ఏం ఆ మూక్షవ చేతు ఆ చేత్ ఒకటి పరచాలి చేత్ అంటే ఐఫ్ చాలా బలమైన ఇష్ అంటే చాలా దుర్లభమైన పరిస్థితి అందరూ మోక్షంలో ఉండరు ఈ యజ్ఞాలు చేసేవాళ్ళు మేము చాలా మంది కనపడతారు వేద ప్రాణాయామం చేసేవాళ్ళు ద్రవ్య యజ్ఞం చేసేవాళ్ళు అన్ని యజ్ఞాలు చేసేవాళ్ళు ఇక్కడ అక్కడ తపోయజ్ఞం చేసేవాళ్ళు విలువలు ఉంటారు కానీ మోక్షాన్ని కోరి చేసేవాళ్ళు మీరు చాలా రుజుగా కనపడతారు నాయన లోక సర్వ ప్రాణి సాధారణోపి అస్తి వీళ్ళకి అంటే యజ్ఞం లేని వాళ్ళకి యజ్ఞాలు లేని వాళ్ళక యజ్ఞం లేని వాళ్ళకంటే కనీసం ఒక్క యజ్ఞమైనా మన జీవితంలో ఉండాలి అంటున్నారు అది కూడా లేకపోతే అని తర్వాత అంటారు అందాను యథోక్తానా యజ్ఞానం యపోయస్తి స అయజ్ఞ సత్య అయజ్ఞత్యో అతి అయజ్ఞను అయజ్ఞుడు వాడు అయజ్ఞుడు అతి వాడికి ఎవరు అయజ్ఞుడు ఈ పైన చెప్పిన యజ్ఞాలు పదమూడు ఉన్నాయి పదమూడులో బ్రహ్మాన యజ్ఞం తీసుకొచ్చిన విషయాన్ని మిగిలిన మిగిలినవి పన్నెండు ఉన్నాయి ఈ పన్నెండింటిలో ఒక్కటి కూడా వాడి జీవితంలో లేదు అంటే వాడు ప్రాణాయామం చేయడు ఇంద్రియాలని భోగాల నుంచి వెనుకోకు మరవలసడు ధ్యానం చేయడు తప్పసు అప్పుడప్పుడు ఉపవాసం ఏకాదశి ఉపవాసం ఇలాంటివి చేయడు దానం చేయడు అతిథులకు భోజనం పెట్టడు ఎవరైతే ఏది ఇవ్వడు పెళ్లికి యుద్ధం పెట్టడు ఎప్పుడు దేవుడు దర్శనానికి వెళ్ళడు ఎంతసేపు నా చిన్ని పట్టుకు శ్రీరామరక్షతుకుతూ ఉంటాడు వాడు నేను నాది నేను నాది నేను నాది నాదన్నది పర్ఫెక్ట్గా ఉండాలి దానికి శాశ్వత కాలం నాది మట్టిలో ఈ కలిసిపోయినా అభ్యంతరం లేదు అలా ఉంటాడు వాడు అయజ్ఞుడు అనబడతాడు తిట్టు తిట్టాలంటే ఇంతకంటే పెద్ద తిట్టు తిట్టారు ఇలాగే చెప్తారు గీతలో అక్కడ తిట్టేప్పుడు అచేత సహాని అయజ్ఞస్థ అని ఇలాంటి తిట్లు చెప్తారు కానీ అలాగే ఉంటాయి నిందావాక్యాలు అలాగే ఉంటాయి అటువంటి అయజ్ఞుడికి ఈ లోకము లేదు ఈ లోకము లేదు అంటే ఏంటి సర్వప్రాద సాధారణకి ఇప్పుడు కుక్కగా కుక్క అనుకోండి దానికి ఏదో యువలోకంలో కొంత సుఖం కొంత భోగాలు కొంత ఇవి దానికి కొంత ఆధారత ఇవి ఉంటాయి మనిషే పుట్టిన వాడికి ఎంత భేదవాడైనా ఏవో వాడికి భగవంతుడిచ్చిన ఆహారం తిని వాడు హాయిగా పోయి తిని పడుతు నిద్రపోయి హాయిగా ఉంటాయి ఇంతేగానే చెప్పింది భేదవాళ్ళు గుడిశాయి అటువంటి సర్వ ప్రాణులు పశువులు పక్షులు కీటకాలు మానవులు అందరూ కూడా ఆకలి వేసినప్పుడు దాంతో ఆహారం తిని నిద్ర వచ్చినప్పుడు కంటిన్యూ నిద్రపోయి హాయిగా ఉంటూ ఉంటారు మొర్రాట్ల లానే ఉంటాయి ఆ మాత్రపు సౌఖ్యం కూడా వీళ్ళకి ఉండదు అంటే అంతకంటే మరి పరుషమైన వాక్యం ఇంకేముంటుంది ఇంకేతనే కేవలం భోగ ప్రసారమైన జీవితాన్ని గడపకూడదు అది మనుషులు రోగిష్ఠువాడే అయిపోతాయి అనారోగ్యాలు వచ్చేస్తాయి మనస్సు కుటుంబాల్లో దెబ్బలాట్లు వచ్చేస్తాయి రెలాడేస్తుంటూ ఉంటాయి ఎవరేస్తుంది డైవర్సులని లేకపోతే ఆస్తి పంపకాలని కోర్టు కేసులని బంగారం గురించి దెబ్బలాటలని రామ రామా ఎంత ఘోరంగా తయారవుతారంటే అంత ఘోరంగా ఉంటారు సో చాలా మనస్సు అంతా కలుషితం అని పోయి బాధపడుతు ఉంటారు అదే విష వలయంలో ఇబ్బంది పడిపోతూ ఆ యజ్ఞమైన జీవితము అది కళ శత్రువు సో మీరు గొప్ప గొప్ప ఆత్మజ్ఞానాలు మోక్షాలు మాట దేవుడు అడుగు ఏదో ఒక్క ఫిసరు సమాజ సేవ ఈశ్వరుడికి దండం పెడుతూ ఉండటము ఓపిసర్లు దానం ధర్మం చేయటం ఇంత మాత్రం చేసి ఆ ఆరోగ్యంగా శాస్త్రంగా బోధించిన విధంగా యోగ్యమైన ఆహారం తింటూ ఒక్క పిసరు డిసిప్లిన్ బట్టి బతికిస్తే మామూలు జీవితానికి భంగం అది కూడా లేకుండా భోగప్రధానం లేకుంటారు సెన్షువల్ ఇంటెలిజెన్స్ అని ఆ ఇంద్రియాల భోగాలలోకి మనిషి బాగా లోతుగా వెళ్ళిపోతుంది ఇంకా బయటికి రాలేదు తర్వాత పరిగ్రహము అంటే క్రోమెంటు అందరికీ చెప్పినటువంటి మిస్టరీ ఆఫ్ నైన్ ఎయింటి అని దాన్ని పరిగ్రహానికి ప్రశాంతంగా ఉన్నది చాలది ఇంకా ఏదో పోగేసుకుంటూ పోవాలి ఉన్న ఇల్లు చాలదు ఇంకో ఇల్లు కట్టాలి ఆ ఇంట్లో ఏదో రెండు గోజులో మూడు గోజులో ఉన్నాయనుకోండి చాలది పది కేజీలు ఉండాలి ఇంకా పెద్దది కట్టాలి పదో కోటి రూపాయలు పెట్టి ఆ కోటి రూపాయల కోసం ఇంకా డబ్బు సంపాదించాలి ఆ సంపాదించడంలో ఆహారము ఇవన్నీ వస్తాయి చాలా సమస్య అలాగే ద్రవ్య యజ్ఞం ముఖ్యంగా ఈ ద్రవ్య యజ్ఞం కూడా శాస్త్రంలో ఏమని చెప్పారో తెలుసుకోండి ద్రవ్య అంటే మీరు పదార్థాలని ధనాన్ని ఖర్చు పెట్టి సందర్భంలో మనుస్కృతి గారు నియమాలు చెప్పాడు కుర్యా భృత్యా హీడగా సేవకులకి పీడను కలిగించకుండా మీరు యుద్ధం చేయాలి అంటే ఇప్పుడు ఉదాహరణ ఇంట్లో నౌకర్లు వాళ్ళు ఉంటారు కార్తీ డ్రైవర్లు వాళ్ళు ఉంటారు మీరు ఏదైనా ఒక పండుగ చేసుకుంటూ ఉంటే వాళ్ళు సంతోషంగా రే పండుగ వస్తుందిరా పండుగ వస్తుందిరా మనం సాబ్బు చేసుకుంటున్నారు ఆ పండుగ మనకు కూడా పండగే ఎందుకంటే మనకి సాబ్ మనకి చాలా హ్యాపీగా మనకి ప్రయోజనాన్ని కలిగిస్తాడు అని వాళ్ళు కూడా సంతోషపడతారు అంతే లేకపోతే రే స్వామిజీ వస్తున్నా కుమాల స్వామికి ఇంకా నాటలు నిద్రలేదు ఏమీ లేదు ఈ ఉద్యోగం వదిలేయడానికి లేదు మనకు అన్నం పెట్టింది ఈ ఉద్యోగమే ఇంటికి వెళ్ళబడైనా ఎప్పుడూ సంతృప్తిగా తిప్పుకుంటాడు మన ఒక పావులో కూడా ఎక్కువని వాడు బాధపడేట్లో చేస్తారు కాబట్టి బృత్లు ఎవరైతే ఉంటారు అంటే కూలీ నాలుసి సేవ చేసి వాళ్ళు ఉంటారు వాళ్ళు నవ్వు ముఖంతో అవతరికి పోవాలి కానీ యజ్ఞం పూర్తయిప్పటికీ వాళ్ళు ఈ కుమాల యజ్ఞం పూర్తయింది ఇంటికి వెళ్ళి రెండు మెతుకుల వాళ్ళు అనుకోకూడదు నృత్యాన్ని అతి ఎందుకంటే యజ్ఞం నీరు చేసుకుంటూ ఉంటే వాళ్ళు నలిగిపోతూ ఉంటే అది చాలా సత్తు తర్వాత ఎదురుచ్ఛాగత విత్రేనా విత్తైన శుక్లైన ఉపార్జితేనవా అని శాస్త్రంలో చెప్పాను నువ్వు ఉళ్ళో వాళ్ళందరినీ చందర వసూజేసి యజ్ఞం చేయడం కూడా నువ్వు అనుకోకుండా దగ్గరికి వచ్చాయా మీరు ఈ ధనాన్ని యజ్ఞం చేయండి అని ఇచ్చి ఆ యుద్ధాన్ని తీసుకుని యజ్ఞం చేయి లేదా శుక్లైన శుక్లధనం అంటే కృష్ణధనం శుక్లధనం అని రెండు ధనాలు ఉన్నాయి బ్లాక్ మనీ నిజంగా బ్లాక్ మనీ ఒక రికజ్నైజ్ కదా ఇవన్నీ కూడా చాణక్య నీతిలోనూ మహాభారతంలోనూ ఇవన్నీ ఉన్నాయి అంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి అన్నీ ఇవ్వకపోవడం అన్నగారు సోదరు తమ్ముడు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా తను తన ఒక్కేతాన్ని మేము స్త్రీలకు ఇవ్వాల్సిన ధనాన్ని ఇవ్వకుండా స్త్రీధనాన్ని ఎందుకంటే స్త్రీ దెబ్బలాడదు కాబట్టి స్త్రీధనాన్ని కూడా కది చేయటం ఈ విధంగా దీని అంతనే కృష్ణధనం అన్నారు ఆ కృష్ణధనా యజ్ఞం చేయటం శుక్లధనంతో చేయాలి ఉపాధితేన మీరు సంపాదించిన ధనంతో చేయాలి లేకపోతే ఒకడు ఏం చేస్తాడంటే యజ్ఞం చేయడం కోసం కూలి పని చేసి అదనంగా అదనమీ విశ్రాంతిగా ఉన్నవాడు పోయి తనకున్న స్కిల్స్ ఉపయోగించి ఎవరికో సేవ చేసి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పర్టికులర్గా సంపాదించుకొచ్చి దాంతో యజ్ఞం అలా యజ్ఞం చేయాలి చేయాలంటే అలా చేయాలి అంటే కానీ అన్యాయమైనటువంటి బాగా లంశాలకి వచ్చేసి తిరుపతి దేవస్థానానికి వెళ్ళిపోయి అక్కడ వేదసీలు చేసుకుని ఆ హుందిలో నాలుగు వేలు పారేసి బయట హోటల్లో ఇక్కడ అక్కడ భోగంగా ఒక పదివేలు ఖర్చు పెట్టి నేను పుణ్యం సంపాదించు ఆ పాపాలకి పుణ్యానికి సరపడింది అని అలాంటి క్యాల్కులేషన్స్ చేసుకోకూడదు చాలా తప్పండి కాబట్టి సో ఎదుర్చ్ఛాగత వ్యక్తి అయినా శుక్లైన ఉపార్జితైనవా సుర్యాతి యజ్ఞం మృత్యానతి డయన్ అని అలాగే శ్లోకం మనం యజ్ఞం చేసినా ఎవరికి హింస కలగం ఎవరికి కష్టం కలపాలి వాళ్ళు ఆనందంగా హ్యాపీగా అవుతానుకోవాలి బాగా మళ్ళీ మళ్ళీ మన కాబు మళ్ళీ మళ్ళీ ఇలాంటి యజ్ఞం చేస్తే బాగుంది అనేది వాళ్ళు సో ఈ విధంగా ఉండాలి కాబట్టి ఈ అయజ్ఞ ఎవరి జీవితంలో యజ్ఞము లేదో వాడికి ఇహలోకంలో సకల ప్రాణులకు ఉండే మామూలు ఆరోగ్యమే ఉండదు మామూలు మనశ్శాంతి ఉండదు మామూలు మనుషులకు ఉండే మనశ్శాంతి వాడికి కరులేదు ఇక పరలోకం గురించి చెప్పిదే ఉందండి కుతో జ్ఞా విశిష్ట సాధన సాధ్య మీకు స్పర్గా పుణ్యలోకాలు అన్యలోకం అన్యా అంటే పరలోకం అది లభించాలి అంటే అది లభించటానికి అవసరమైన సాధనాలు యజ్ఞ యాగాదులు ఉన్నాయి వాటిని చేసి ఆ పుణ్యాన్ని సంపాదించి అప్పుడు దాన్ని పరలోకాన్ని సంపాదించుకోవాలి అది వీడికి లభించదు అని చెప్పాలండి వేరే అది ఎక్కడి నుంచి వస్తుంది ఇహలోక భోగాలకే వాడు దూరం అయిపోతే పరలోకం భోగాలు ఎక్కడి నుంచి వస్తే కావు మీరు ఆహారము ఇతర వ్యసనాలకు బానిసలైపోయి ట్యాబ్లెట్లకి బాగా అలవాటు పడిపోయి ట్యాబ్లెట్ అంటే అనారోగ్యం చేస్తే టాబ్లెట్ గురించి నేను అంటాను నిద్రపోవాలంటే టాబ్లెట్ మనసు బావాలంటే టాబ్లెట్ అలాంటివి తర్వాత అర్థం వర్షం లేకున్న ట్యాబ్లెట్లు మిగితూ అని అలవాటు ఫార్టీ సిక్స్టీ ఇయర్స్ వచ్చేసరికి మనిషి పైకి సఫారీగా సఫారీగా వాడు సంథింగ్ గడబడ హాయ్ మామూలు షర్త్ వేసిన సఫారీలో దిగేటంటే ఏదో ప్రాబ్లం ఉందన్నమాట వాడు దాన్ని కత్తిపుచ్చుకోవటానికి మంచి డ్రగ్స్ లేటం ప్రారంభిస్తాడు లోకల్ వచ్చే అన్హెల్దీ బాడీని కలిగి ఉంటాడు అన్హెల్దీ బాడీ అది కోఆపరేట్ చేయడం వారికి వాడు నాలుగు అడుగులు నడవలేడు తర్వాత తిండి మానలేడు అలవాటు పడిపోతాడు తిండికి ఆ వెర్రి తిండి తింట్లో ఉంటాడు మానలేడు మాంసాహారమే ఇలాగే తింటూ ఉంటాడు పార్టీలు వెళుతూ ఉంటాడు ఇది చేస్తూ ఉంటాడు ఇది చేస్తూ ఉంటాడు పక్కనే టాబ్లెట్లు పెట్టుకుంటాడు చర్చ లేకుండా అలా తింటూ ఉన్నాయి ఈ టాబ్లెట్ వేసుకుంటాం టాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్రపట్టడం పడుకుంటాడు పడుకుంటే పెద్ద పెద్ద గొర్రెల ఎందుకంటే గొర్రత పట్టడం తప్పేం కాదు గొర్రెందుకు వస్తుంది ఆ శ్వాసనాలు సరిగ్గా పనిచేయక అవి మూసుకుపోయి ఒబేసిటీ కారణంగా మూసుకుపోయి ఆ గొర్ర వస్తుంది అది రోగి రోగిస్తు వాళ్ళు అంటే హాస్పిటల్ ఇంపేషెంట్స్ మాత్రమే రోగిస్తూ వాళ్ళని అనుకోండి మనం బయట తిరుగుతున్నాం మనలో రోగం ఉంటే మనం రోగిస్తూ వాళ్ళమే ఇంకే శరీరం ఇది మనస్సు మై సైడ్ బెటర్ నేను చూస్తూ ఉంటాను మై గా ఏమి ఇష్యూస్ ఏమి దెబ్బలాటలు ఎంత అంటే మర్దర్స్ చేసేస్తుంటాను కోర్టుగేస్ అలా వెళ్తే ఎంతమందో జల దిల లాడిపోతే కోర్టు పక్షులు అని అంటారు వెళ్ళి ఆ చెట్ల కింద తిరుగుతూ ఉంటారు ఏదో కోర్టు కేసుల్లో ఎంత దెబ్బలాట్లో ఎంత గోలలో చాలా కష్టం హే కురు సప్తమా గురు శ్లోకంలో అంటే కురు వంశంలో చాలా ఉత్తముడైనా ఓ అని సంబోధన దానికి హే అని చెప్పారు భాష్యదారులు అంటే అది సంబోధన వచ్చి ఏమని సూచించడం కోసం ఏది విధిపెట్టుకున్నదా అలాగ దానికి వ్యాఖ్యానం చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ప్రమాణ భ్రంశం కదా గటా అంటే శ్రీకృష్ణ భగవాను వచ్చినము దానికి ఎందు ప్రేమ కదా లోకం అందాము యజ్ఞశిష్టామృతుజా సనాతనం కుస్ సప్తమాన్ ఏం బహువిధ విజ్ఞా విత్రహ్మణో ముఖే కర్మన్విద్ధితాన్ సర్వాన్ ఏం జ్ఞావా విమోక్ష్యసే బ్రహ్మ అంటే వేదము అని అర్థం బ్రహ్మనహా ముఖే వేదము యొక్క ముఖము నందు వేదము అంటే శబ్దరూపంగా ఉంటుంది కనుక ముఖం నుంచి మనం నోరు ముఖము అంటే నోరు సంస్కృతంలో ముఖము అంటే నోరు తెలుగులో ముఖము అంటే మొత్తం ముఖం కొడుతున్నావా అంటారు మొత్తము ముఖం అర్థం తెలుగులో సంస్కృతంలో నోరు మొత్తం ముఖానికి మదనము అంటారు సంస్కృతంలో నోరు ముఖము ఉన్నారంటే నోరు అర్థం సో ఈ నోట్లో వేదము నోటుతో విచ్చేరిస్తారు పుస్తకాల్లో ఉన్నదో వేదం కాదు నోటుతో చెప్పేది వేదము కాబట్టి బ్రహ్మ యొక్క నోటి యందు అంటే వేదము యొక్క నోటి అంటే శబ్దరూపమైన వేదమైనందు అని అటువంటి వేదంలో అనేక యజ్ఞాలు చెప్పారు ఎందుకంటే పదమూడు యజ్ఞాలు చెప్పారు వేదముల యొక్క సారమే కాదు చేత అంటే యజ్ఞాలు చెప్పారు సో అనేక రకములైన యజ్ఞాలు ఉన్నాయి దీంట్లో ఆ జ్ఞానం అనేది తీసి మిగతా యజ్ఞాలన్నీ కూడా కర్మ నుంచి కొడతాయి అంటే యాక్షన్ మీరు యూ హ్యావ్ యాక్ట్ మానసికంగా మనస్సుతో చేసే క్రియ వాస్తుతో చేసే క్రియ శరీరంతో చేసే క్రియ ఈ మూడు విధాల క్రియ చలనము వాటి నుండి ఈ యజ్ఞాలను నిర్వర్తించబడతాయి ప్రాణాయామం అనే యజ్ఞం చేశారనుకోండి అది దేహంతో చేస్తారు మనస్సు కూడా ఉంటుంది దాంట్లో ధ్యానం చేశారనుకోండి మనస్సు కూడా ఉంటుంది దానం చేశారనుకోండి దేహేంద్రియాలు ఉంటాయి ఇలాగా కర్మజాన్ విధి తాన్ సర్వాన్ ఇవన్నీ కూడా చలనం నుంచి కొడతాయి కర్మ నుంచి కొడతాయి కర్మ ఎక్కడ ఉంటుంది ఏ హేంద్రియ మన సంఘాతంలో ఉంటుందా ఆత్మ చైతన్యంలో ఉంటుందా సంఘాతంలో మాత్రమే ఉంటుంది ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకో అలా తెలుసుకున్నట్లయితే నువ్వు ఈ కర్మబంధం నుంచి విముక్తుడై మోక్షాన్ని పొందుతావు ఏమైంది జ్ఞాస్వా విమోక్ష్యే కర్మ నుంచి పుట్టేవి కానీ ఇది చరణం నుంచి పుట్టేవి కానీ ఆత్మ నుంచి పుట్టలేదు ఆత్మ జ్ఞ సంబంధం ఏం లేదు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే అంటే ఆత్మ అకర్త అభోక్త అనే సత్యాన్ని తెలుసుకున్నట్లు అలా తెలుసుకుంటే నేను మోక్షాన్ని పొందుతావు అని చెప్తున్నాం యథోక్త బహువిధా బహుప్రకారా యజ్ఞా అప్పుడు పైనకి ఎత్తిన అనేక రకములైన యజ్ఞములు ప్రకారము అంటే మెథడే ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క మెథడాలజీ ఉంటుంది అలాంటి బహువిధములైన యజ్ఞములు ఇది వితాహ విస్తీర్ణ బ్రహ్మణ వేదస్ ముఖే ద్వారే అదే వేదము అనే వేదము యొక్క అంటే ద్వారం వేదం ఒక ప్యాలట్స్ అనుకోండి ఆ పేలస్ లోకి ప్రవేశించే ద్వారం ఒకటి ఉంటుంది శబ్దరూపమైన ద్వారం దాంతో ప్రవేశిస్తే అంటే మీరు వేదాన్ని వెల్లించడం ప్రారంభం విధేత్వ దేత్వాన్ని మొదలు పెడితే ఇంకా ప్రారంభం ఉంటాయి యజ్ఞాలు దాంతో మీరు అడుగు పెడితే దాని నుంచే యజ్ఞాలు అలా ఈ ప్రాణాయామాలు కూడా వస్తాయి యజ్ఞంలో కర్మకాండ అయిన వెంటనే ఉపాసనా ఉంటుంది అక్కడ దానాలు ధర్మాలు తపస్సులు ఉపాసనలు ధ్యానాలు ఇవన్నీ అక్కడ చెప్పబడతాయి ఉపనిషత్తుల్లో ప్రాణాయామాదు చెప్పబడతాయి కాబట్టి వేదంలో ప్రవేశిస్తే ఈ ఎన్ని రకాల యజ్ఞాలు చేతులు చెప్పారో అవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి అదే అంటారు ఆయన వేదద్వారేణ బ్రహ్మ యొక్క ముఖంలో ఉండడం ఏంటండి అంటే వేదము యొక్క వేదము ద్వారా మనం తెలుసుకోవడము అని అంటే ప్రతీదీ లిటరల్గా తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్రహ్మగారు ఒక ఆయన ఉన్నారు ఆయన అక్కడ కూర్చుని ఉంటారు ఆయనకి నాలుగు తలకాయలు ఉంటాయి ఒక్కొక్క తలకాయల ఒక్కొక్క వేళ నుంచి ఉంటాడు అంటే అది చాలా అందమైన రొమాంటిక్ కల్ఫ్ అలాగే నాలుగు ముఖాలతో ఒక ఆయన కూర్చుని ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవండి శరీరానికి దుర్బంధము ఇవి అవి రావు మరి ఫిజికల్ బాడీ ఉంటేనో అలా కాదు కానీ అతిప్రాయం ఏంటంటే ఆ జ్ఞాన రూపుడైన పరమేశ్వరుడే ఆ జ్ఞానం నాలుగు రకాలుగా ఉన్నాయి ఆ వేదమును ఆ వేదంలో మీరు ప్రవేశించాలనుకోండి నాలుగు ముఖాలు ఉన్నాయి ఆ నాలుగు ముఖాల్లో ఏ తెలుగు లేదు అలాగే నాలుగు ముఖాలు ముఖశబ్దానికి ద్వారం అని అర్థం ఈ శ్లోకంలో స్పష్టమైపోయింది కదా అంతేకాని ముఖశబ్దానికి నాలుగు ముఖాలు అంటే తెలుగు ముఖాలు ఉన్నాయని కాదు తెలుగు ముఖం తెలుగులో అంటే సేఫ్ నాలుగు ఉంటాయి అంటే నాలుగు కిరీకాలు ఉండాలి నాలుగు రోజులు ఎనిమిది కుండలాలు ఉండాలి మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అలా వర్ణించుకుంటూ పోతే అంటే అదంతా సింబాలిజం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే పర్వాలేదు పరోక్ష ప్రియా ఇవహి దేవా ప్రత్యక్షద్విష ఏది చెప్పినా పురాణాల్లో పరోక్షంగా చెప్తారు డైరెక్ట్గా చెప్పరు ఇండైరెక్ట్గా చెప్తారు సింబాలజీ చెప్తారని అభిప్రాయం సో వేద ముఖము అంటే అక్కడ ఒక ఆయన కూర్చుంటారు ఆయన ముఖమని కాదు బ్రహ్మను ముఖే అంటే బ్రహ్మగారి ముఖంలో అని కాదు వేదద్వార వేదము యొక్క ముఖము అంటే ద్వార అంటే వేదద్వారేణ అవగమ్యమానా వేదము ద్వారా తెలియబడతాయి ఆ పరిస్థితిని బ్రహ్మను ముఖే మితా ఇచ్చి అంటే దాన్ని అలాగా కవిగారు కవి దాన్ని అలా చెప్తాడు ఏమైనా బ్రహ్మ యొక్క ముఖంలో విస్తరించి ఉన్నవి అని చెప్తాడు అంటే అర్థం వేదము ద్వారా మన చేత తెలియబడతాయి అని అర్థం అలా తెలుసుకోవాలి నేను ఒక ఆయన అక్కడ చెప్తూ ఉంటాడని ఇంకొక ఆయనకి తలకాయ నడికేషన్ ఇవన్నీ దాంట్లో ఏదో సింబాలిజం ఉంటుంది ఆల్ టైమ్స్ స్టోరీస్ కింద మనకు వచ్చిన ప్రాబ్లం కదా అది స్టోరీస్ అండ్ స్టోరీస్ అండ్ స్టోరీస్ సో మెనీ స్టోరీస్ ఎండ్లెస్ ఎవరి స్టోరీస్ వాళ్ళవి ఎండ్లెస్ స్టోరీస్ అండ్ దెన్ మల్టిపుల్ గాడ్స్ మేము ఫోకస్ అనేది ఎక్కడ లేదు ఎవరి ఫోకస్ ఉంటుంది ఎక్కడ ఫోకస్ ఉండదు దేన్ని ఫోకస్ చేయాలో ఆక మతిపోతుంది ఎక్కడ ఫోకస్ ఉంది మెడిటేషన్ లో నేను రామా చెప్తాను డెఫినెట్ గా నన్ను ఎవరో లోహాలు వెళ్తాను మేము తెలుసున్న మంత్రం పెట్టుకోస్తాం దేవుదయానికి తెలుసున్న మంత్రాలంటే ఎంత పొడుగు మంత్రం చెప్తారు నేను అంటాను చూడండి ఏకాగ్రత కోసం వర్క్ మనం మీరు అంతంత పొలుగు మంత్రాలు పెడితే ఏకాగ్రత రాదు అది వేరే డిసిప్లిన్ అది ఇక్కడ ఏకాగ్రత వేసిన డిసిప్లిన్లో రామా అని ఒక్కటే పెట్టారు అది మాత్రం ఎందుకంటే అది లేకపోతే మీ మనసు పరుగులు తీస్తూ ఉంటుంది నలుగురికినా ఓ యాంకర్ ఉండాలి యాంకర్ సూక్ష్మంగా ఉండాలి ఫర్దర్ యాంకర్ ఇల్స్ పలు రకాలుగా పెట్టారు అనుకోండి మీరు యాంకర్ అన్నదే వెరైటీగా ఉందనుకోండి ఇంకా ఏకాగ్రత ఎక్స్పెండింగ్స్తోంది అందుకోసం రామకృష్ణ బ్రహ్మతో దృష్టాంతం చెప్తాను ఈ కుక్క ఉంటుంది కుక్కకి ఈ ఏడలు దాని చుట్టూ ముసిరేస్తూ ఉంటాయి దాని ముఖం మీద చెవుల మీద కళ్ళ మీద ముక్కు మీద ఏదో మీరు ఏడలు ఉన్నట్టు కూర్చుంటే తెలుస్తుంది మీకు మీకు తెలిసేది ఉంటుంది మీరు అసలు విషయాలు ఏదో వచ్చి మీరు వచ్చి అక్కడ అలా వాలేసి అది ఇవ్వండి పెట్టేస్తూ ఉంటుంది ఆ కుక్క ఏ కుక్కకి సమస్య మనకి చేతులు ఉన్నాయి కుక్కకు చేతులు లేవు కదా ఇంకా తోక చోట ఏమో వెనక భాగంలో దురిపేసుకుంటుంది ఇంకా ముఖం మీద ఎలా దులుపుకోవాలో ధరించే నీక ఇలా ఇలా అంటే పోవం అది ఈగలు అవి గట్టిగా గుల్చుంటాయి వాటికి అలవాటు అయిపోతుంది అంటే పోవదు పేదాల మీద ముక్కు మీద ఎక్కడ పెడితే అక్కడ వాడేస్తూ ఉంటాయి నెంబర్ కూడా ఎక్కువ అప్పుడు ఆ కుక్క ఏం చేస్తుంది అంటే ఓ పొడక పట్టుకుంటుంది నోటి చోట ఆయన ఏదో హరియాత్రలుగా రుచులు గారు పొడక ఒకట పట్టుకుంటారు పసుపు పక్కనే ఉన్నటువంటి చెరువులోకి వెళ్తుంది అక్కడ ఏదో వాటర్ బాడీ వెళ్తుంది కదా బెంగాలు బెంగాల మీద వాటర్ బాడీస్టే వాటర్ ఎక్సెస్ టై సో దాంతో నీళ్లలో దిగుతుంది నీళ్లలోకి దిగుతుంటే దీని కాళ్ళ నుంచి వేగలన్నీ కూడా పైకి రావడం ప్రారంభిస్తాయి కదా నీళ్ళలోకి వెళ్ళిపో కదా అది అది ఎక్కడ వాడాలో తెలిసి పొల్ల మీద అది నీటి తర్వాత వెళ్ళిపోతుంది అవన్నీ ఆ పొల్ల మీద కూర్చుని ఉంటాయి ఎలా ఒక్కసారి జరుతాయి అప్పుడు ఆ పొల్లని ఆ నీళ్ళలో ఉదివేసి దేవుడికి వచ్చేస్తాయి వచ్చేస్తే దీనికి ఇస్కేంటి ఇంకా ఈగలన్నీ అటుపోయాయి ఆ నీళ్ళలోకి పోయి అటు ఎతాయి అవి వాటికి వాటికి మతిపోతుంది ఎటు పరిగెత్తాలో తెలియదు అటుపోతాయి ఇది ఇష్టం గా బయటకు వచ్చి అక్కడి నుంచి కొంచెం అటుపోయి కూర్చుంటాయి ఆ విధంగా చల్లా చెదరుగా జిమ్మని కొట్టేస్తా ఉంటే ఒక యాంకర్ తీస్తావు తీసుకో ఆలోచనలన్నీ యాంకర్ చుట్టూ చేస్తాయి నీ మనసు ఏకాగ్రం అయిన తర్వాత యాంకర్ కూడా విడుగుతాయి నువ్వు విడుపెట్టలేదు అదే అదే విడిపోతుంది నువ్వు ఏకాగ్ర స్థితిలో విడు మళ్ళీ సపోజ్ మళ్ళీ ఆలోచనలు వచ్చాయనుకో మళ్ళీ యాంకర్ పట్టుకో అని ఆయన దృష్టాంతం చెప్పారు వెరైటీగా ఉందనుకోండి మీకు ఏకాగ్రత ఉంది సో ఈ రకంగా కాబట్టి ఆ సింబాలిజం మనం అర్థం చేసుకోవాలి ఏదో పిచ్చి నాకు ఆ సింబాలిజం చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం ఒకటి నాకు చెప్పాను తద్థా వాచి హిత్రాన ఇత్యాదయ వేదంలో ఈ యజ్ఞాలన్నీ ఉన్నాయి అని మీరు అన్నారు కదా ఇక్కడికి చెప్పిన యజ్ఞాలు సాధారణంగా వేదంలో యజ్ఞము అంటే అగ్నేయస్వాహ హోమాయస్వాహ్నహోత్రంలోహ నెయ్యాది వేయడవే ఈ యజ్ఞాలు ఎన్ని వేదంలో ఎక్కడున్నాయి అని మీకు డౌట్ రావచ్చు అలాగేం అవసరం ఒక దృష్టాంతం చెప్తున్నా చూసుకోండి వాకి ప్రాణం యుమ ప్రాణం అంటే జ్ఞానేంద్రియమును ధ్యాన ధ్యానేంద్రియానికి ప్రాణశబ్దంతో వ్యవహరిస్తారు మీరు ఉపనిషత్తు పుస్తకాల్లో తీసుకొస్తే చాలా చోట్ల కనపడుతుంది వాకి వాక్కునందు విహుమహా హోమము చేస్తున్నాము సో ఏం చేస్తామంటే మనం ధ్యానంతో కూర్చున్నప్పుడు ఈ ధ్యానేంద్రియాన్ని వాస్తులో హోమం చేసేస్తాం అంటే ముక్కుతోటి గ్రంథాన్ని ఆగ్రహించడం మనిషి వాస్తుతోటి మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు దాంట్లోకి సర్వ ఇంద్రియాలని విలీనం చేస్తాం ముక్కును కూడా జ్ఞానేంద్రియాన్ని ముక్కును విలీనం చేయడం అంటే జ్ఞానేంద్రియాన్ని కూడా విలీనం చేస్తాం ఇప్పుడు ఈ వాస్తుని ఏం చేస్తాం మనస్సులో విలీనం ఈ విలీనం అనే చోట్ల వేదంలో జుహు మహ అనే పదాన్ని మేము హోమము చేస్తాము అని అన్నారు హోమం చేస్తున్నారు ఒక ఇంద్రియాన్ని దేంట్లో హోమం చేస్తున్నారు వాస్తుని ఇంట్లో అగ్ని లేదు ఏమీ లేదు అది ఎటువంటి యజ్ఞం అయింది ఇంతకుముందు రకాల యజ్ఞం అవలాంటి యజ్ఞం అవ్వలేదు ఈ విధంగా ఈ యజ్ఞాలు కేవలం గేట్లోనే ఉన్నాయి వేదాల్లోనేవని మీరు అనుకోవద్దు ఇవన్నీ కూడా వేదాల్లో చెప్పబడి ఉన్నాయి అని దృష్టాంతం వాటి ప్రాణం దూకుమ సో దీని మీద దీని ఆదిశబ్దం లేచారు కదా ఇత్యాదయ ఇంకోటి టీకాకారులు ఇంకొకటి విజ్ఞానం తెలుసుకున్నాడు ప్రాణే అని వాక్యం అని అదృష్టాంతం దీని విభిన్నంగా రివర్సు లో ప్రాణమునందు వాక్కుని హోమం చేయండి వాక్కునందు ప్రాణం హోమం చేస్తే ఒక యజ్ఞం రివర్స్ డైరెక్షన్ లో దాన్ని ఆ అగ్ని గాను దీన్ని హోమం చేయబడే ద్రవ్యం గాను హోమనం చేస్తే రివర్స్ డైరెక్షన్ లో హోమం ఈ విధంగా అనేక యజ్ఞాలు వేగంలో చెప్పబడి ఉన్నాయి కర్మజాన్క మానస కర్మోద్భవాన్ ఈ యజ్ఞాలన్నీ కూడా కర్మ నుంచి పుట్టినవి కర్మ అంటే చలనాత్మకమైనది కర్మ అంటే యాక్షన్ బేస్డ్ యజ్ఞాలండి ఈ యజ్ఞాలన్నీ కూడా అటువంటివి మనం చెప్పిన పైన చెప్పిన కొన్ని కాయిక శరీరంతో చేసేవి కొన్ని వార్షిక కొన్ని మానస మూడు రకాల స్థానాలతో ఇంద్రియాలతో మీరు యజ్ఞాల నుంచి కర్మలు చేయవచ్చు కర్మ నుంచి ఈ యజ్ఞాలు పూడతాయి అని అలా ఎందుకు చెప్పడం కర్మ నుంచి పుడతాయి యాక్షన్ నుంచి కొడతాయి యజ్ఞము అని ఎందుకు చెప్పడం అంటే చెప్తున్నారు తాన్ సర్వాన్ అనాత్మగా అంటే విద్యేనర్థం కర్మ నుంచి పుడతాయని చెప్పడం చేత కర్మకర్త అనాత్మగాని ఆత్మగా ప్రకృతే క్రియమాణాన్ని గుణశకర్మాను సర్వక సో అలాగే నాణ్యం గుణేభ్య కర్తారం యదా దృష్టాను పశ్యతి నా పదమూడో ప్రధాన పథ్యంలో వస్తుంది గుణముల కంటే కర్త వేరుగా మరొకటి లేదు నేను కేవలం సాక్షిని మాత్రమే అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు మోక్షాన్ని పొందు స గుణాన్ని సమకూ చేతాన్ని అని వాక్యం వాడి గుణముల బంధం నుంచి పైకి వెళ్ళిపోయి వాడు ఇక్కడ ఉండగానే బ్రహ్మభావాన్ని జీవనముక్తులైపోతాడు అని చెప్పారు కాబట్టి కర్మ కర్మజములైన యజ్ఞములు ఇవన్నీ కూడా కర్మ గుణముల చేత గుణములు అంటే సత్వస్తల చేత సత్వగుణము ప్రధానంగా ఇంటెలిజెన్స్ రజోగుణము ఆలోచనాత్మకంగా ఇంద్రియ వ్యాపారాల రూపంగా ఉండేది రజోగుణం తమో గుణము అంటే కాయము నుండి ప్రకటమయ్యేది తమో గుణం సో ఈ విధంగా ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి యొక్క కార్యమైన దేహేంద్రియమైన సంఘాతము చేతనే ఈ కర్మలు చేయబడుతూ ఉంటాయి ఆ కర్మల నుండే యజ్ఞము సంపన్నమవుతుంది మరి అయితే ఆత్మ మాట ఏంటి నిర్వ్యాపారో ఆత్మ ఆత్మ అయితే మటుకు ఎక్కి వ్యాపారము కలదు కాదు ఆత్మ నుండి ఏ వ్యాపారమో లేదు ఆ విషయాన్ని తెలుసు అందుకనే కర్మజాన్ విద్ధి అంటే ఆత్మజాన్ ఆత్మజములు కావు కర్మజములు అని తెలుసుకో ఎందుకంటే అప్పుడు మాత్రమే ఆ జ్ఞానము వల్ల మాత్రమే ఆత్మ కర్త భోక్త అనే జ్ఞానం వల్ల మాత్రమే వీడు మోక్షాన్ని పొందుతాడు నేనే చేస్తున్నాను ఈ జ్ఞాని అనుకుంటే మోక్షం అక్కడ నిస్తుంది అత ఏం జ్ఞావాసే ఈ విధంగా తెలుసుకుని మోక్షమును పొందగలవు మోక్షము అంటే మీరు విడుదలైపోయారా అని అడిగారు అనుకోండి దాని అర్థం ఏంటి కానీ మీరు ఎప్పుడు విడుదలయ్యారని అడిగారు అనుకోండి అంటే ఏదో బంధం నుంచి బయటపడ్డాడనే అర్థం కదా కదా కాబట్టి ఇక్కడ కూడా మోక్షము పొందాడు అంటే బంధ విముక్తుడైనాడు ఏ బంధం బంధం ఏమిటి అంటూ చెప్తున్నాడు అశుభ అది అశుభము నుండి బంధము అశుభము అంటే సంసార బంధానికే అశుభమునికే అశుభం అంటే మన లౌకికులు చెప్పే శుభాశుభాలు లవ్జీకుడికి శుభం ఏంటంటే లాటరీ తగిలితే శుభం లాటరీ తగలకపోతే అశుభం ఏ కర్మకాండవాడికి శుభం ఏమిటి మంగళవారం అయితే అశుభం సోమవారం అయితే శుభం అలాంటి శుభ శుభం వాటికి డెలవరీస్ వాటికి అది నాట్ అదన్నీ తీసుకోవాలి అని కానీ ఏం చేస్తున్నాం మనం చదువుతున్న సబ్జెక్టు దగ్గర వాటికి స్థానం లేదు ఇక్కడ దట్ ప్రాబ్లం వాటికి స్థానం వాటికి ఉంటుంది కానీ సో గీత దగ్గరికి వచ్చేప్పుడు శుభ శుభాలకు అతీతంగా వాడు పోవాల్సి ఉంటుంది అప్పుడే గీత దగ్గర గీతగా అర్హుడవుతాడు గీత అంటే మోక్ష శాస్త్రం ఇది ఇది బ్రహ్మ విద్య గాని యోగ శాస్త్రే ఇది బ్రహ్మ విద్య కర్మ విద్య కాదు బ్రహ్మ విద్య అశుభము అంటే సంసారమే అశుభం అంటే కర్త భక్తగా వ్యక్తిగా బతుకుతూ ఉండడమే అశుభం నుంచి అంటే ఆ కర్మబంధం నుంచి కాలబంధం నుంచి నీవు విముక్తుడబవుతావు ఎలాగంటే అది తెలుసుకోవడం ఎలాగా జ్ఞాత్మా విమోక్షిసే తెలుసుకోవాలి కదా ఎలా తెలుసుకోవాలి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఆత్మస్వరూపాన్ని అకర్త అభోక్త అని తెలుసుకోవాలి దాన్ని ఆయన అభినయం చేసి చూపిస్తున్నాను ఇలాగ ఇది నా వ్యాపారములు కావు ఇది నేను చేసే వ్యాపారములు కావు వ్యాపారము అంటే చేష్ట వ్యాపారం అంటే బిజినెస్ అనుకున్నారు చేష్ట తెలుగు వ్యాపారం కాదు సంస్కృత వ్యాపారం చేష్ట ఈ చేష్టలకు కర్తను నేను కాదు మరి నేనెవరండి నిర్వ్యాపారోహీ అహముదాసీన కూడా పద్నాలుగో అధ్యాయంలో బాగా విస్తారంగా వస్తుంది ఇంకా ఆసీన స్థితి ఉత్ ఆసీన పైకి లేచి కూర్చోవాలి పైకి వెళ్ళి కూర్చోవాలి పైకి ఎత్తి కూర్చోవాలి అది ఇంకా ఆసీన దేహముగా తనను తాను భావ భావించనే కూడదు అసలు ఏ భావన ఉన్నా దేహ తాదాత్మ్యముతో కూడిన భావన ఉండరాదు మనస్ తాదాత్మ్యంతో కూడిన భావన ఉండరాదు దేహమునకు మనస్సుకు అతీతంగా మించి ఉండాలి తనకి తాను ఎవరికి మట్టి వాడు అది అసెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఓ పని చేశారనుకోండి ఈ పని చేయటంలో మీరు ఏ స్థితిలో ఉన్నారు అన్నది మీరు అసెస్ట్ చేసుకోవచ్చు భోజనం చేయడం అలాంటి పని కాదు అక్కడ ఉంటుంది ఏదైనా ఒక కర్మ మీరు ఈ కర్మ చేసేప్పుడు మీ స్టేటస్ ఏంటి వాట్ ఆర్ యూ అడ్డ వాట్ ఆర్ నైడ్ అని తీసుకుంటే దాంతో దేహ తాదాత్మ్యం ఉన్నదా లేక మనస్సుతోటి తాదాత్మ్యం ఉన్నదా లేక అహంకారంతో తాదాత్మ్యం ఉన్నదా అని చూసుకోవాలి అలాంటి తాదాత్మ్యంతో కనుక ఆ కర్మ చేసి ఆ కర్మ మిమ్మల్ని బంధిస్తుంది తప్పనిసరిగా పుణ్యకర్మ కూడా బంధిస్తుంది పుణ్యమో బంధమే కదా పుణ్య పుణ్యమేన భవతి పాప పాపేనా బంధం కాలేదు పుణ్యం చేసుకుని అమెరికాలో వెళ్ళాను అనుకోండి బంధమా బంధమే ముస్తా ఖరీదైన బంధం ఒకరిని ఈ చాంతాతో కట్టి పారేశారు ఇంకొకరిని ఈ బంగారంతో చేసినటువంటి గొలుసులతో కట్టిపారు ఇంకొకరిని ఇనప గొలుసులతో కట్టి పారేశారు ఇంకొకరిని బంగారు గొలుసులతో కట్టి ఈ బంగారు గొలుసులతో కట్టి వాడికి వాడికి లాభమా నష్టమా బంగారు గొలుసుల శ్రద్ధ సౌదీ రాజవంశానికి చెందిన వాడికి ఏ కారణం చేపైనా శిరక్షేతను చేయాల్సి వస్తే వాళ్ళు ఇప్పటికీ శిరఖేతని చేస్తారు అభివృడింగ్ చేస్తారు ఇప్పటికీ రాజవంశానికి చెందిన వాడికి శిరక్షేతను చేయాల్సి వస్తే బంగారంతో చేసిన కట్టుకు ప్రయోగించాలి మామూలు కత్తి తనికి రాదు మిగతా వాళ్ళందరికీ ఇనుప వాడికి మాత్రం బంగారపు కత్తితో తల నడకాలి అది అలా దీనికి లా వాడి లా ఇప్పుడు వీటి బంగారం గతులతో నా తల్లరుగుతున్నారని సంతోషించాల్సింది ఏమన్నా ఉంటుందా ఉండదు అలాగే ఉండదు అది సంగతి ఏదైనా ఇనప గొలుసుల బంధమేనా బంగారు గొలుసుల బంధము రెండు బంధమే కాబట్టి నేను ఈ బంధముల కతీతుడము నిర్వ్యాపార నా ఇందు ప్రక్రియ లేదు మరి నేనేమిటి ఉటు ఆశీన దేహానికి మనస్సుకి అహంకారానికి అతీతంగా సాక్షి రూపంగా నేనున్నవాడు అది ఎలా వస్తుందంటే మనస్సు పవిత్రంగా అంటే ఏకాగ్రంగా సరళ అంటే సరళంగా ఉండాలి సింపుల్ థింకింగ్ ఇన్ ద ఉండాలి ప్రతి ఇన్ మనం పుట్టినప్పుడు చాలా ఇన్న అమాయకంగా పడతాం ప్రతి పిల్లవాడు అమాయకుడే పిల్ల పిల్లలు చాలా అమాయకంగా ఉంటారు ఏ పిల్లలైనా సరే కానీ పెరిగి కొలది మొత్తం మాయలన్నీ నేర్చుకుంటారు కపటాలన్నీ నేర్చుకుంటారు సంసారాల లక్షణాలన్నీ బుద్ధిలో పడిపోతాయి కాల పెరిగి చేట్లు పెరిగిపోతాయి ఆ అమాయకత్వాన్ని పోగొట్టుకుంటారు ఆత్మజ్ఞానం వైపు చేసే ప్రయాణం ఏమిటి ఆ అమాయకత్వాన్ని తిరిగి సంపాదించుకోవడం చిన్నపిల్లవాడి అమాయకత్వాన్ని సంపాదించుకోవడం ఆ శాస్త్రమును చదువుకున్న విజ్ఞానానికి తోడుగా శ్రవణం వల్ల విజ్ఞానం సంపాదిస్తాడు గీత యొక్క విజ్ఞానం శ్రవణ మరణాలు చేసి గీతా ఉపనిషత్తులు విజ్ఞానాన్ని సంపాదిస్తాడు నిధుధ్యాసనం చేసి మనస్సు అత్యంత సరళమైపోతుంది వెరీ సింపుల్ అయిపోతుంది నిదు ధ్యాసనం చేసి ఆ సింపుల్ మైండ్ తోటి వాడు ఉండిపోతాడు అమాయకంగా ఉండిపోతాడు ఇప్పుడు అది ఆ ఎటువంటి ఇన్ ద సెన్స్ ఎటువంటి అమాయకత్వం గొప్ప విజ్ఞానముతో నిండిన అమాయకత్వం అది అంటే వెరీ రేర్ కాంబినేషన్ ఆఫ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ అండ్ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఆ రేర్ కాంబినేషన్ కావాలి వారు జ్ఞాని అది జ్ఞానం అంటారు బాగా పండితుడైపోయి వీరి కళ వాడికి వాళ్ళ కళ వీరికి మార్చేసి ఛాన చీవుల అంతటి అంతటి తెలివితేటల్లో ప్రదర్శించేస్తూ అది ఉంటే అది అది అది మోక్షం కానీ అది బంధమే అబతే innocence of a child with the wisdom of a scholar adibo to so man enlightenment ante atma sakshat sthanam oipu payarinchita ante a innocence ni manadi rediscover cheskovali kadar namta innocence ga untayi prapanchamlo patakadam kashtam antar kontha mandi okalla annarallaa inde nenu annanu prapanchamlo gadikee meeru kaalu meeru matthipoakamga sagat You, you are not living in this world, you are the life of every way that is there. Life. Now <laughs> electricity, I can't talk about it, I can't talk about it. Electricity is a lot. The water is a lot, the water is a lot, the water is a lot. I'm not a little teacher. Electricity is a lot. I can't talk about it, I can't talk about it, electricity is a lot. ఎలక్ట్రిసిటీకి హ్యూమన్ మైండ్ ఉంటే అయ్యో నేను మాడిపోతానేమో అని భయపడితే వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు మాడిపోతానో అని భయపడుతూ వెలుగుతూ ఉంటుంది ఎలక్ట్రిసిటీకి హ్యూమన్ మైండ్ ఉంటాయి కాబట్టి ఆ ఇన్నసెన్స్ని కాబట్టి ఎప్పుడైతే మనస్సు ఇన్నసెన్స్గా ఉండడం అంటే అర్థమైపోయింది అంత కాంప్లెక్స్గా ఆలోచించడు అంత కాంప్లెక్స్గా ఉండదు ఆలోచన సో వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ సస్టిషన్ ఏమీ ఉండదు అలాగనమాట ఇప్పుడు సపోజ్ ఒక ఆయన అన్నారండి రండి మీరు ఏదైనా ఉపన్యాసం చెప్పాలంటే మీరు సెటిల్ చేయండి ఏం చేయాలి నేను డైటెక్స్ డైరెక్ట్ మీద కూర్చోమంటారా ఎక్కడ కూర్చోమంటారా మీరు చెప్పేసి నన్ను ఎక్కడ కూర్చోమన్నా నాకు అర్థం అంటారా డైట్ మీద కూర్చోమంటే మీరు ఎక్కడ కూర్చోమంటే ఎక్కడ కూర్చోమంటారు నేను డైరెక్ట్ మీద ఓకే ఎక్కడ కూర్చోమంటారు మధ్యలో కూర్చోమంటారా పచ్చని కూర్చోపచ్చు మీరు పక్కన కూర్చోండి ఓకే సెట్ ఇప్పుడు ఏది ఏమంటారు ఏదైనా చేయాలంటే చెప్పండి మీరు పదిహేను నిషాలు ఉపన్యాసం చెప్పాలి దేని మీద చెప్పాలి గీత చెప్పాలి గీతలో ఏదైనా పర్టికులర్ ఐడియా ఉందా మీకు లేదు మీరే జనరల్ అయిపోయింది ఓకే మైతే అని చెప్పారు అయిపోయిందంట వెరీ సింపుల్ చాలా సరళంగా ఆ ఇన్వెస్టెన్స్ ని మనం సంపాదించుకోవాలి అది ఎప్పుడైతే మనస్సు అటువంటి పవిత్ర స్థితికి చేరుకుంటుందో అప్పుడు మీరు సాక్షిగా ఉండడం సరళమవుతుంది ప్యూర్ విట్నెస్ మీరు ప్యూర్ విట్నెస్ గా ఉండడం అభ్యాసం చేసినప్పుడు మీకు ఒక సంగతి వచ్చేస్తుంది అదేమిటో తెలిసిన ఇదంతా కూడా షో నేను దీనికి అటాచ్మెంట్ లో లేను అనే సంగతి మనకి తెలిసిపోతూ ఉంటుంది షో మనం దీనికి అటాచ్డ్ కాదు మనం ఈ షోలో అలా పార్టిసిపేట్ చేస్తూ ఉండటమే అని తెలిసిపోతూ ఉంటుంది వారిని ఉపాసీన చాలా ప్రాక్టికల్ స్థితి దానికి మనిషి జాగ్రత్తగా చేరుకోవాలి జ్ఞాత్వా సో ఈ విధముగా తెలుసుకుని అంటే ఇదంత కష్టం కూడా కాదని నా అభిప్రాయం ఇట్స్ జర్నీ జర్నీ ఎక్కడి మనం ఎక్కడ వదిలేచ్చినాం జీవితం ఎక్కడ వదిలిపెట్టాము ఉన్న సెన్స్తో మొదలుపెట్టాం చాలా తెలివితేటలు సంపాదించేసినాం ఇప్పుడు ఈ తెలివితేటల స్థితి నుంచి మళ్ళీ ఆ అమాయకత్వానికి మనం ప్రయాణం తిరిగి ప్రయాణం చేయాలి అది అది జర్నీ టువల్డ్ సెన్లైట్ అస్మాత్ సమ్యక్ దర్శనాత్ విమోక్ష్యసే సో ఈ ఆత్మజ్ఞానము కారణంగా నిమిత్తంగా నువ్వు మోక్షాన్ని పొందగలవు అని అర్జునుడితో శ్రీకృష్ణుడు అంటున్నాడు మోక్షము అంటే దేని నుంచేని మోక్షము అశుభాత్ సంసారబంధనాత్ ఇత్య అశుభమైన సంసార బంధం మీరు మోక్షాన్ని పొందుతారు సంసారమే బంధం దాంట్లో మళ్ళీ మంచి సంసారం చెద్ద సంసారం ఇవన్నీ లేవు జైల్లో భారసత్తే పెడితే జైల్లో మళ్ళీ వీడు బెటర్ సిచ్యువేషన్ కోసం ఆ జైలు ఎన్నికల్లో లంశం పెట్టేసి తనేదో దాంట్లో అక్కడికి అక్కడే మళ్ళీ ఏదో లాభాన్ని సంపాదించడం కోసం వీడి ప్రయత్నం చేస్తూ ఉంటారు జైల్లో ఉన్నవాడు మనం వాడు అంతకండి ఏంటి అన్నారు నన్ను ఒక మీరు పాఠం అది అడిగారు అంటే ఇలాగ డబుల్ పాయింట్ సెంటర్లో ఉందండి అక్కడ ఐదు అంతస్తులు బోనం ఐదో అంతస్తులో పాఠం చెప్తాను అని నేను అన్నా నీ పాఠానికి ఎంతమంది వస్తారు అడిగారు ఎంతమంది వస్తారండి నేను ఎప్పుడు లెక్క వేయలేదు ఎందుకంటే నాకు ప్రతి మనిషి కూడా ఒక ఆత్మ బంధువులా కనపడతారు కానీ ఎంతమంది వచ్చారని అలాగ బొమ్మల్ని లెక్క పెట్టినట్టుగా ఎప్పుడు లెక్క పెట్టలేదు ఉంటారో పదక ముందం ఉంటారు వారానికి భోజనం వచ్చేస్తుంది కాబట్టి అంతకంటే ఎక్కువ మంది ఉంటారు సాయంగా పద్నాలుగు దాట్లు ఉంటారు ఎందుకంటే భోజనానికి లోటు లేకుండా వెళ్ళిపోతుంది కాబట్టి రెండు ఎక్కువ వేసుకోలేదు అంటే మీ హాల్ ఎంత ఉంటుంది ఎంత ఉంటుందో అది ఎక్కువేయలేదు ఏం గుర్తుంది ఎంత ఉంటుంది అంత ఉండదు అంత హాల్ ఉంటుందని అనుకో ఎంత ఉంటుంది చెప్పండి ఈ రూము పన్నెండు అనుకోండి అంటే ఉంటుంది పన్నెండు వేసుకోండి పన్నెండు గుర్తు వేసుకోండి ఒక గంట ముప్పై గుంట ఉంటుంది అంటే ఆయన సరైన విద్యార్థులు రాకపోవడానికి కారణం వాస్తు సరిగ్గా లేదు అంటే నేనున్నాను మీరు బిల్డింగ్ చూడకుండా వాస్తు సరిగ్గా లేదని ఎలా చెప్పారు నేను అంటే ఆయన ఉన్నారు మీ బిల్డింగ్ ఫ్లాట్ అనిస్తున్నారు కదా ఫ్లాట్ వాస్తే తప్ప అది ఎలాగండి అన్న అంటే కాంపౌండ్ వాళ్ళు ఉన్నారు కదా ఫ్లాట్కి అంటే కాంపౌండ్ వాళ్ళు లేని వాస్తు అసలు అని ఆయన నాకు దానికి దృష్టాంతం ఏంటంటే శంకరాచార్యులు కానీ లేకపోతే మహాత్ములు ఎవ్వళ్ళు కూడా విలేజెస్ నుంచి వచ్చారు కానీ సిటీస్ నుంచి రాలేదు అని ఆయన దానికి దృష్టాంతం తెలువైన వాళ్ళందరూ విలేజెస్ నుంచి వచ్చారు సో వా విలేజెస్ లో కాంపౌండ్ వాల్స్ ఉంటాయి వాస్తు సక్రమంగా ఉంటుందా అని ఇలా మొదలుపారు ఇదంతా విని చూడండి నాకు సంఖ్యత ఎక్కువ వచ్చారు ఎక్కువ వచ్చారు అని లెక్కేసుకోవడం కూడా సంసారంలో బాధమవుతుంది అది సంసారం ఎముక్కి మీరు అనుకోద్దు కాబట్టి ఇదంతా అశుభమే ఈ లెక్కలు ఈ వాస్తు బాగుంది వాస్తు బాగోలేదు డబ్బు బాగుంది బాగోలేదు లాభాలు ఇదంతా సంసారమే ఇదంతా బందీఖానాలు వ్యవహారమే ఒకటి బందీఖానాలో వ్యాపారం చేస్తూ ఉంటాడు ఇంకోటి బందీఖానాలో యజ్ఞం చేస్తూ ఉంటాడు ఇంకోటి బందీఖానాలో తపస్సు చేస్తూ ఉంటాడు అందరూ బంధంలోనే ఉన్నారు సంసార బంధం ఇదే అశుభం దీని నుంచి మోక్షం పొందటానికి ఆత్మజ్ఞానము ఒక్కటే మారుద్దము అ శ్లోకం ఆడము హు విధాయ జ్ఞాన విడదీస్తే విసర్గం వస్తుందండోయ అది ఏదైతే అలాగే విసర్గ పెట్టేది నేను కంగారు పడుకోకుండా మీరు వితత అంటే సంస్కృతిని మీకు బాగా వచ్చు కాబట్టి పర్వాలేదు వితత బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ది సర్వాన్ ఏం జ్ఞాత్వా విమోక్ష్యసే కావంటే జ్ఞావా విమోక్ష్యసే తెలుసుకుంటే మోక్షం పొందుతారు శ్రుత్వా విమోక్ష్యసే కాదు శ్రువా బధ్యసే జ్ఞావా విమోక్ష్యసే శ్రేయాన్ ద్రవ్యమయాత్ జ్ఞానయజ్ఞ పరంతపం కర్మాఖిలం పానే పరిసమాప్య ం పూర్ణు పూర్ణమిదం పూర్ణ పూర్ణము దూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైతే ఓం శాంతి శాంతి శాంతి మేటు గేట